తండ్రి కృప కనిక్రమ గల దేవ జీవం కలిగిన తండ్రి ఏసు ప్రభానికి వందనాలు స్తోత్రములు తండ్రి దేవ ఈ గడిచిన కాలం అంతా ఈ దినం వరకు నాయన ప్రభు మీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినందుకు దేవానికి స్తోత్రం దివారాత్రములో తండ్రి ప్రభుని కంటి పాప కాచి కాపాడి ఈ దినంకి కూడా తండ్రిని యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించినందుకు దేవానికి ఎంతగానో వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి దేవ యశ ప్రభానికిలకు కలుగును గాక హలియ తండ్రి దేవ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కోడి నామంలో ఉంటారు అక్కడ వారి మధ్య ఉంటానని చెప్పిన దేవుడు ఆ రీతిగానే మీరు కృపా సత్య సంపూర్ణుడుమై మా మధ్యలో ఉండండి మీ ఆత్మ నడిపింపు ఆత్మాభిషేకం మాకు దయచేయండి మేము ప్రార్థించే ప్రతి ప్రార్థన మీరు వినండి ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి దేవ ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేయండి ఆయన పాఠాల ద్వారా నువ్వు మీరు మహిమ పొందండి ఈ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడండి దేవ వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సు తండ్రి సాత్వికంతో దేవ తండ్రి నీ వాక్యాన్ని అంగీకరించారు దీము నాయన ఆ వాక్యానికి తగినట్టుగా మమ్మల్ని మేము పరిశీలించుకొని పరిశోధించుకొని వాక్యానుసారమైన జీవితం మేము కలిగి ఉండలాగా సహాయం దాంట్ తండ్రి మాలో ఎలాంటి భక్తిహీనత వేషధారణ ఆయన ఎలాంటి వాక్య ప్రకారంగా లేని జీవితం ఉంటే ప్రభా ఇకనైనా ప్రభా నైనా మేము భక్తి కలిగి భయం కలిగి నీకు లోబడే వారిగా నీ వాక్యాన్ని అంగీకరించే వారిగా తండ్రి ఆ వాక్య ప్రకారంగా జీవించే వారిగా నాయన మీరు నమ్మల్ని నడిపించండి మాలో ఎలాంటి కఠినతనం ఉన్నానాయన తండ్రి తీసివేయండి మనుషులను బట్టి వాక్యాన్ని విని గ్రహించకుండా తండ్రి ఇది నిజముగా దేవుని వాక్కు అని మేము విశ్వసించాలా ఆ రీతిగానే మేము గ్రహించుకుంటేనే ప్రభా ఆ వాక్యం మాలో కార్యశుద్ధి కలుగజేస్తాం కాబట్టి ప్రభ నాయన తండ్రి మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి దేవ అలాగే గొప్ప దేవ నాయన యొక్క తండ్రి సిస్టర్ నడిపించింది ప్రభా ఈ యొక్క పదిహేను వందల ఎపిసోడ్ వరకు ప్రభ ఈ యొక్క సంవత్సరాలు ఆ సిస్టర్ మీరు తోడుగా ఉండిన ఆయన మీ ఆత్మ నడిపింపు ఆమెకు దయచేసి తండ్రి మీకు మహిమకరంగా తండ్రి ఈ సిస్టర్ నిలబెట్టిన ఆయన ఈ వంద రోజుల నాయన తండ్రి మీరు మహిమ పొందినందుకు దేవ నీకు స్తోత్రములు వందనాలు దేవ కాబట్టి గొప్ప దేవుడు నువ్వు సర్వశక్తి మంతుడవు సర్వాధికారి దేవా నీకు స్తోత్రములు వందనాలు దేవా కాబట్టి మేమేమై ఉన్నామో దేవ అది కేవలం నీ కృప వలనే నీ కనికరం వలనే ప్రభ కాబట్టి దానిని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నావు ఎవరైతే రాలేదో ప్రభ వాళ్ళందరినీ మీరు నడిపించండి ఆసక్తి లేని వారికి నాయన ఆ శక్తిని దయచేయండి ప్రతి ఒక్కరూ ప్రభా నీ సన్నిధిలో ఉండులాగినా మీరు సహాయం దయచేయండి ప్రతి ఒక్కరుని ఆయన శ్రద్ధగా మిమ్మల్ని వెతికే వారిగా ఉండండి ఎందుకంటే రాబో దినాలు దుర్దినములు అపాయకరమైన దినములు ప్రభ కాబట్టి ఉగ్రత దినములు ప్రాభ కాబట్టి కేవలం ప్రభ నీ నీతే మమ్మల్ని ఉగ్రత నుంచి తప్పిస్తుందన్నావు ప్రభ కాబట్టి ప్రభ మనుషుల్లో భయాన్ని కలిగించండి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఏ రీతిగా ఉన్నారో ప్రభ వారు జ్ఞహించుకునేలాగినా వారి మనోనేత్రాలు విప్పండి ప్రతి ఒక్కరి హృదయాలు మీరు తెరవండి దేవ తండ్రి అప్పుడే ప్రభానైనా మేము ఏ స్థితిలో ఉన్నామో ఎలా ఉన్నామో తండ్రి మేము పరిశీలించుకున్నప్పుడే తండ్రి మేము నీ ఎదుట ఒప్పుకోగలము ఇకనైనా ప్రభా నైనా మీ చిత్త జీవించగలము నీ చిత్తాన్ని నీ ఉద్దేశాన్ని గ్రహించి దాని తండ్రి మేము ముందుకు నడవగలం కాబట్టి తండ్రి ఒకప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరినీ ప్రభా వాళ్ళతో మీరు ప్రేరేపించండి వారిని మీరు గద్దించండి ప్రతి ఒక్కరూ మరలా నాయన నీ వాక్యం ప్రతి ఒక్కరూ బలపడేటకు ప్రతి ఒక్కరు తండ్రి మీ ద్వారా కృప పొందుటకు మీరు సహాయం దయచేయండి రాలేని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి పట్ల కూడా మీకు అనికరం మీ కృప వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తుంది ఈ జరిగే ఆరాధన అంతట్లో దేవా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి మీ ఆత్మ నడిపింపు ఆత్మాభిషేకం మాకు దయచేసి మీకు మహిమకరంగా ఈ ఆరాధన జరుగుటకు నైనా మీరు సహాయం దయచేయమని నన్ను నీకు అప్పగించుకుంటూ ప్రభా దేవాతండ్రి మీ నామాన్ని హెచ్చిస్తూ క్రీస్తు నామంలో దేవా తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ రాడ్ సిస్టర్ ఆమె థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ రాడ్ కృతజ్ఞత స్థూతి పాడేదా నాదా నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతలు కృతజ్ఞత స్తృతి పాడను నయేసు నైనీ చేసి నా మేళ కై కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతలు అర్హతే లేని నాపై ప్రేమ చో పీనా అర్హతే లేని నాపై ప్రేమ చో పీనా నా వూహల కంటేను అధికముగా దయచేయో ప్రేమ మయావుహల కంటేను అధికముగా దయచేయో ప్రేమ మయా కృతజ్ఞత స్తు పాడేదను నా యేసు నా కై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతాజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు నిజ రాక్ష కోడు ఏసు క్రీస్తాని విశ్వసించేదను నిత్యము నిజ దేవుడు ఎసుక్రీస్తాని విశ్వసించేద అను నిత్యము నీ పాద సేవలు బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము ీ పాద సేవలు మృతుకుటకై వరములతో అభిషేకించు కృతజ్ఞతతో స్థుతి పాడెదను నా యసు నాద నాకై నీవు చేసిన మేళ్ళకై టి కృతాలు కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు అల్లు థ్యాంక్ యూ అందరికీ ప్రైజ్ లాడ్ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది ఏంటంటే నరేష్ బ్రదర్ అని ఆ బ్రదరు మూడు రోజుల మించి ఎక్కువ బతకరని చెప్పారంట డాక్టర్స్ ఇంటి తీసుకోబోమని బ్రదర్ గురించి ముగ్గురం ప్రేర్ చేద్దాము సుజాత అక్క దిలీప్ బ్రదర్ ఆ దీప అక్క మీరు ముగ్గురు ప్రే చేయండి పరిశుద్ధుడు అయిన తండ్రి గొప్ప దేవ కృపా కణికరం తండ్రి నీకు స్తోత్రములు వందనాలు ప్రభ అద మీ లోకంలో మీరున్నప్పుడు దేవ ఎంతో మంది నాయన గుడ్డివారు మూగవారు చెవిటి వారు పక్షవాయువు చంద్రరోగులు ఎంతో మంది ప్రభ నాయన మీ వద్దకు వచ్చినారు ప్రభ వరందర్ని మీరు కనికరించినారు మీ యొద్దకు వచ్చిన వారిని ఎవరిని మీరు ఎంత మాత్రం కూడా త్రోసివేయలేదు ప్రభ వారి అనారోగ్యాలను వాళ్ళ వ్యాధులు అన్నిటినీ ప్రభ మీరు స్వస్థపరిచినారు దేవ మీలో పక్షపాతం లేదు మీలో ఎలాంటి భేదం లేదు ఏసుక్రీస్తు నిన్న ఒకటే రీతిగా ఉన్న దేవుడు కాబట్టే ప్రభ నాయన ఇక నరేష్ బ్రదర్ గురించి తండ్రి మీ నిధికి వచ్చినాం మీ పాదల యుద్ధకు వచ్చినాం నిన్ను ఆశ్రయిస్తున్నాం ప్రభ ఎందుకంటే ప్రభ ఇది మనుషులకు అసాధ్యమే ప్రభ ఎందుకంటే వారి కన్నా సమస్తము చేయగల దేవుడు నువ్వే కాబట్టి వైద్యులు మూడు రోజుల కన్నా ఆయన ఎక్కువగా బతకడానికి చెప్పారంట ప్రభ కానీ బైబుల్ వాక్యం సెలవిస్తుంది నీ లేఖనం సెలవిస్తుంది మరణము తప్పించుట యహోవ వశ్యం కాబట్టి ఆయన పట్ల మీకు కనుకరించండి తండ్రి ప్రభ ఆయన చేసిన అతిక్రమములు పాపములు క్షమించి దేవ ఆయనకున్న ఆ మరణగండాన్ని మీరు కొట్టివేయండి దేవ తండ్రి తను మంచిగా నాయన రక్షణ పొంది మీ కొరకు సాక్షిగా జీవించుటకు తన ఆయుష్ను మీరు పెంచమని దేవా మేము ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా తనను పట్టి పీడుస్తున్న ప్రతి శక్తులను ప్రతి దుష్టాత్మలను ప్రతి దురాత్మలను దేవ ప్రభా తండ్రి వాటి ప్రతి మరణం బంధకములను కూడా ప్రభా విడుదలు దయచేయండి ప్రతి చీకటి శక్తులన్నిటినీ ప్రభా యసుక్రీస్తు వాటిని బంధిస్తున్నాం వాటి బంధకముల నుంచి తండ్రి ఈ నరేష్ సంపూర్ణమైన విడుదల ఏసుక్రీస్తు నామంలో ప్రకటిస్తున్నాం ఆ దినం ప్రభావ హెహెచ్కల్ ఎండిన ఎముకలతో ప్రవచిస్తే ఆ వాక్కు వెళ్ళి తండ్రి ఎండిన ఎముకలో జీవాన్ని కలిగించినాయి కాబట్టి తండ్రి నీ యొక్క సమర్థవంతమైన వాకు తండ్రి అతను ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా అతనిని స్వస్థపరచగలదు అతనిని బాగు చేయగలదు ఎందుకంటే మీ వాకులో జీవం ఉంది కాబట్టి దేవుడు కాబట్టి తండ్రి ఆ రోజునైనా తండ్రి ఎండిన ఎముకలకి ఎలాగైతే మీరు జీవాన్ని ఇచ్చినో తండ్రి అల్లానే ప్రాభ ఆయన ఏ స్థితిలో ఉన్నాడో తండ్రి ఆ స్థితిలోకి తండ్రి నీ జీవం తన శరీరంలోకి వెళ్ళి సమృద్ధిగా తండ్రి తనకున్న ప్రతి అనారోగ్యం నుంచి ఏసుక్రీస్తు నామంలో స్వస్థపరచును గాక ఏ అవయవాలు పాడైనవో ఏసుక్రీస్తు నామంలో దేవా అవి మరల జీవింపు గాక గొప్ప తండ్రి ఆ కుటుంబాన్ని మీరు బలపరచండి ధైర్యపరచండి కుటుంబాన్ని అంతటిని ప్రాభ మీ రక్షణలోకి నడిపించండి ఎవరు పోడం మీ చిత్తం కాదు ప్రభ కాబట్టి ఆయన రక్షించబడాలా కుటుంబం అంతా రక్షించబడాలా యొక్క భయంకరమైన శ్రమ నుండి శోధం నుండి ప్రభావ ఆ కుటుంబాన్ని మీరు నాయన లేవనెత్తమని ఆ కుటుంబం పక్షాన మీరుండి కార్యం జరిగించమని నీ చిత్తం ఏమైందో అదే నాయన ఆ కుటుంబం పట్ల బ్రదర్ పట్ల నెరవేర్చుకొని నాయన మీరు మైమ పొందమని ఏసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె Amen thank you brother praise the lord start to likuna krupa maidha parishuddha da parishuddha da parishuddha da mahonada garaneeya allikaramagaluna start to likuna mahonada garaneeya fira prabhu mare mukha ఇచ్చింది బిడ్డ చనిపోతానికి డాక్టర్ డిక్లేర్ చేసిన ఫార్మాక్టర్ వినయ్ అతని కావలసింది విజ్ఞాసీవితంలో జరిగించమ ఒక్కరి ప్రభావ బాగు చేసేవాడో స్వచ్చపరిచేవాడో రక్షించి వాడో తండ్రి వీటి మననాలు ఆ వీడ విషయంలో మీరు కార్యం జరిగించమని ఆ బిడ్డ యొక్క మంత్రం చుట్టూ ప్రభావం అంధకార మన సమూహాలని ఏ శక్తి గారి నిలబెట్టిందని ప్రార్థించి వెళ్తున్నా పరిశుద్ధ ప్రేమల దేవ కోపల తండ్రి దేవాణి కళనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్ర సర్వశక్తి మంత్రుల సర్వాధికారి వందనండి ప్రభ మరి నరేష్ బ్రదర్ విషయం ప్రార్థం తండ్రి ఆ యొక్క ప్రేరీప్రస్ట్లో ప్రభ మీరు ఆత్మకారండి నరేష్ బ్రదర్ మీ తాకన్ని ముట్టండి స్వస్థపరచండి ప్రభావ ప్రభ త్రీ డేసు తనకి అవకాశం ఇచ్చారు ప్రభా కానీ ఏసు ప్రభ మీ లాజర్ లేపిన డే ప్రభ అదే విధంగా ప్రభ మరి మీ యొక్క వాకు చెత్త ముట్టి స్వస్థపరిచి తనకి జీవాన్ని కుమరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తనకి జీవాష పొడిగించమని ప్రార్థిస్తున్నాం ఎస్ అయ్య మీరి ఆత్మకారం చెరిగించని ప్రభా కుటుంబం సమాధానం కలిగి ఉండాల ప్రభా రివాయసు ప్రభా కుటుంబ మంతగూడ ప్రభా విశ్వాసంలోకి రావాలా కుటుంబ మంత రక్షణలోకి రావాలా మీరే ఆత్మకారం చెరిగించే ప్రభా బిడ్డకి ప్రభా ప్రతి నరత ఏం కళలో ప్రభా జీవంని కుమరించే ప్రభా లేవనైతే నడిపించమని ప్రార్థడం తండ్రి మీద ఆత్మ కథం కరిగించని ప్రభ తను చేసిన ప్రతి ఒక్క పాప అని తన తప్పులని అన్నింటిని కూడా ప్రభా ఏసు యొక్క నామంలో ప్రభ క్షమించమని ప్రభా నీస నదిలో ఆ బిడ్డని క్షమించిన ప్రభా బిడ్డ పట్ల దయ చూపించని ప్రభా ఏ నీ యొక్క ప్రాణం పోసిన దేవుడో ప్రభా దేవ ప్రతి ఆత్మ నీదే కాబట్టి ప్రభా ప్రతి ఆత్మకి ప్రభా రక్షణాన్ని వికరించిన గొప్ప దేవుడో ప్రభ కాబట్టి ప్రభా అభిడ్ ఆత్మని కాపాడమని ప్రార్థన తండ్రి తనకి జీవాశు పొడిగించమని ప్రార్థన తండి ఏసీ ఆత్మాకథం చెడిగించి సాక్ష్యంగా నిలబెట్టుకోమని ఏమములు ప్రార్థిస్తుంది మన ప్రభువును రక్షపడినటువంటి అందరికీ నా వందాలు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాము పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభావ సర్వశక్తి సర్వాధికారి మీ ఘనమైన అవానికి స్తోతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను ప్రభావ ఈ గడిచిన కాలం కూడా ప్రభా మీ కృపలో కాచి కాపాడినందుకే స్తోత్రం యోగిత లేని ప్రభు ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకే అందనాను ప్రభా కానీ ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో చేరిన రీతిగా ప్రభా మిమ్మల్ని స్వతించి మీకు మొరపెట్టుకుంటూ మీ స్వరం వినడానికి ఇచ్చిన గొప్ప సమయం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి కానీ ఈ సమయంలో ప్రభావ మీ వాక్యాన్ని మేము ధ్యానించిపోతుండగా మాకు సహాయపడండి మీ ఆత్మతో ప్రభావ నన్ను నింపండి మీ నా నా తలంపలు కొట్టి వేయండి ప్రభావ సంపూర్ణంగా నికు లోబడుతున్నాను తండ్రి మీరేనైనా నాలో ఉండి మాట్లాడమని నా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ప్రభావ మీ కృప మీ కాపుదల మెండుగా మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి పొరంగిలికి రసన పత్రిక రెండో పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనము తొమ్మిదో వచనము పరిధిందలకి రాసిన రెండవ పత్రిక ఐదో వ్యాయమం ఎనిమిది తొమ్మిది వచనాలలో ఇక్కడ రాయబడిన మాటలు ఏంటివనంటే ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచి ప్రభువు ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఉండవలనని మిగుల ఆపేక్షించుతున్నాము ఇక్కడ అపోస్తులైన పౌరు భక్తుడు ఒక నిజమైన క్రైస్తవుని యొక్క భక్తి ఏరితిగా ఉండాలో ఒక నిజమైన క్రైస్తవుని యొక్క ఆశ ఏరిగా ఉంటుందో ఒక నిజమైన క్రైస్తవుని యొక్క ఆకాంక్ష తన యొక్క హృదయం ఏం కోరుకుంటుందో ఇక్కడ రాస్తూ లోకంలో ఉండేటువంటి భక్తి వేరు ఈ లోకంలో ఉండేటువంటి భక్తి అది ఎటువంటి భక్తి అనంటే స్వార్థపూరితమైన భక్తి ఈ లోకంలో భక్తి ఎటువంటి భక్తి అనంటే వ్యాపారమైనటువంటి భక్తి కానీ ఈ లోక సంబంధమైనటువంటి భక్తి కాదు యేసు ప్రభుత్వం ఈ లోకంలో ఉన్న రీతిగా ఈ లోకస్తులు చేసిన రీతిగా మనం ఇసుప్రభువుకు భక్తి చేయకూడదు ఈ లోకంలో దేవుని దగ్గరికి ఎందుకు వస్తానంటే ఈ లోకస్తులందరూ ఏదో ఆశించి వస్తారు ఏదో అవసరంతో ఏదో అక్కరితో వస్తారు వాళ్ళకి వచ్చి వ్యాపారాలు డీలింగ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు నాకు ఇది సహాయం చేయి నాకు ఇది ఇవ్వు నాకు అది ఇవ్వు నేను నీకు నీకు అది చేస్తాను నీకు ఎందు ఇస్తానని చెప్పి వ్యాపారము డీలింగ్స్ మాట్లాడుకోవడానికి లోకస్తులు భక్తి చేస్తూ ఉంటారు స్వార్థంతో వస్తూ ఉంటారు ఒకవేళ ఆ కార్యము ఆ గుళ్ళో జరగకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతారు అది అక్కడ జరగకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతారు ఆ రీతిగా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తూ ఉంటారు జరిగిస్తూ ఇది నిజమైన భక్తి కానే కాదు ఇది స్వార్థంతో కూడుకున్నది వెళ్ళకపోతే ఏమో ఏదో జరుగుతుందేమో అని ఒక రకమైనటువంటి స్వార్థమైనటువంటి భక్తితో కూడుకున్న భక్తి ఈ లోకస్తులుగా కానీ నీనా భక్తి రీతిగా ఉండొద్దు అని పౌరు భక్తులు చెప్తున్నారు ఒక నిజమైన క్రైస్తవం యొక్క భక్తి ఏ రీతిగా ఉంటుందంటే అతనికి ఒక హృదయం ఏం కోరుకుంటుంటుందంటే ఈ దేహమును విడిచిపెట్టి ప్రతి ఒక్కరూ ప్రభువు నివసించడానికి ఇష్టపడుతున్నాము ప్రతి ఒక్కరము ప్రభువు నివసించాలి అంటే ఒక నిజమైన క్రైస్తవుడు నిజంగా మారు పొంది ఏసు ప్రభు యొక్క సిలువ త్యాగాన్ని ఏసు ప్రభు యొక్క సిలువు మరణాన్ని ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆయన ఎంత గొప్ప దేవుడో ఆయన ఎందుకు ఆ శ్రమలు పొందాడో ఆయన ఎందుకు మరణించాడో తెలుసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి దాని యొక్క అర్ధం తెలుసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఈ రీతిగానే ఉంటాడు ఏ రీతి అంటే ప్రభువు నొద్ద నివసించటకు ఇష్టపడుచున్నా ప్రతి ఒక్కరు ప్రభు నొద్ద నివసించడానికి ఇష్టపడతారనట్టు కావున దేహం ముందునను విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండగలనని ఆపేక్షించుచున్నాము ఈ దేహంతో ఉన్న దేహమును విడిచిపెట్టినా ఏ రీతిగా ఉన్నా సరే దేవునికి ఇష్టలుగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అని పౌ అపోసులైన పౌరు భక్తుడు చెప్తున్నాడు అంటే మన యొక్క భక్తి ఏసుక్ర క్రైస్తవులను మన భక్తి ఏ రీతిగా ఉండాలంటే సంపూర్ణంగా దేవునితో సమాధానపడి దేవుని వద్ద నివసించడానికి ఇష్టపడేదిగా ఉండాలి అదే రీతిగా ఆయనకి ఇష్టమైన కార్యాలు జరిగించాలి ఆయనకి ఇష్టమైన ఆయనకి ఇష్టమైన రీతిగా మనం ఈ లోకంలో ఉండాలి అనే విషయాన్ని అక్కడ చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆ రీతిగా మనం ఉండాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు ఈ రీతిగానే కోరుకుంటాడు నేను ప్రభుతో ఉండాలి నేను ప్రభు రాజ్యంలో ఉండాలి నేను ప్రభు గణపరచాలి నేను ప్రభువుని ఆరాధించాలి ప్రభువుని సేవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు మనము ఎంత గొప్పగా దేవునికి మనం ఈ లోకస్తులో చాలా మందికి ఈ రీతికి ఈ కానీ కొంతమంది కొంతమందికి ఎంత భక్తి ఎంత ఆసక్తి ఉంటుంది అంటే చూడండి దేవుని సేవ చేయాలి దేవునికి మహింపరచాలి దేవునికి తగినట్లుగా జీవించాలని ఎంతో ఆశ ఉంటారు ఎంతో ఆశ కలిగి ఉంటారు చూడండి ఒక్కోసారి మన మన మన యొక్క విధానము ఏ రీతిగా ఉంటుంది అని అంటే దేవుడికి కూడా ఉండదేమో అంత భారము దేవుడికి కూడా అంత భారం ఉండదేమో అనే రీతిగా ఉంటదండి మన ప్రార్థనలు మన యొక్క ఆలోచనలు మన యొక్క తలంపులు ఎందుకు ఇవాడు చెప్తున్నానంటే మనం దేవుణ్ణి సేవించడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి దేవుని కొరకు జీవించాలని ఆశపడే వాళ్ళ యొక్క ప్రార్థన గురించి చెప్తున్నాను ఎంతో భారంగా ప్రార్థన చేస్తూ ఉంటారు ఎంతో భారంగా ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుని అడుగుతూ ఉంటారు దేవుని మొరపెడుతూ ఉంటారు దేవుణ్ణి బతిమాలుతూ ఉంటారు ఎంతో ఆశ ఉంటారు చూడండి ఆ ఆశను గమనించినప్పుడు ఆ ఆశని చూసినప్పుడు నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది కొన్ని కొన్ని ప్రార్థనలు విన్నప్పుడు నేను సేవలో వెళ్ళినప్పుడు అక్కడక్కడ నేను చూస్తూ ఉంటాను కొన్ని కొన్ని ప్రార్థనలు వింటూ ఉంటాను ఆ ప్రార్థనలు ఎలా అంటే ఇంత ఏ లెవెల్లో ఉంటాయనంటే నిజంగా దేవునికి కూడా ఇంత ఇంత భారం లేదేమో అనే అనే రీతిగా ఉంటాయి మన ప్రార్థనలు దేవుడు కూడా ఇంతగా ఆలోచించడేమో దేవుడు కూడా ఇంతగా పట్టించుకోవడేమో మనం ఆలోచించినంత రీతిగా మనం ప్రయాసపడినంత రీతిగా మనము చేయాలనుకున్న రీతిగా దేవుడు కూడా చేయడేమో అనేటువంటి రీతిగా ఉంటాయి మన యొక్క ప్రార్థనలు చాలా మంది ప్రార్థనలు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన ఆశ రీతిగుంది మనం దేవుని సేవ చేయాలి దేవుని కొరకు జీవించాలి దేవుని కొరకు నమ్మకంగా ముందుకెళ్ళాలి అని మన ఆశ ఉంటది మనకు ఆశ ఉంటుంది దేవుని దగ్గర నివసించాలి దేవునితో పాటు సదాకాలం ఆయన రాజ్యంలో ఉండాలి ఆయన ఇచ్చే జీవకిరీటం పొందుకోవాలి ఆయన ఇచ్చే సింహాసనం మీద కూర్చోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది దేవునితో ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది మన ఆశ అన్నట్టు ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించిన వాడు మనల్ని ప్రేమించిన వాడు మనం ఈ లోకంలో తప్పిపోయినప్పుడు మనం ఈ లోకంలో పాపంలో పడిపోయినప్పుడు దేవుడు మన కొరకు వెతుక్కుంటూ వచ్చి మన కొరక మూల్యం చెల్లించి క్రయదనాన్ని చెల్లించి మనల్ని రక్షించాడు మన మీద అపారమైన ప్రేమను చూపించాడు కాబట్టి ఆయన యుద్ధం మనం ఉండడానికి ఇష్టపడతాం ఆయన మనల్ని ఎంతో ప్రేమించే దేవుడు కాబట్టి కనికరం చూపించే దేవుడు కాబట్టి ఆయన యుద్ధం మనం ఉండడానికి ఇష్టపడతాం మరి దేవుడు మనమేమో దేవుని దగ్గర ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాం మరి దేవుడు మన యుద్ధం నివసించడానికి మనతో ఉండడానికి మరి ఆయన కూడా ఇష్టపడాలి కదా చూడండి మనమేమో దేవుని దగ్గర ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాం మరి దేవుడు కూడా మనతో ఉండడానికి ఇష్టపడాలి కదా దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు అనంటే దేవుడు ఎప్పుడు మనలో ఉండడానికి మనం ఆయనతో ఉండడానికి ఇష్టపడతాడు అనంటే కీర్తనల గ్రంథము నూట అధ్యాయము ఆరో వచనంలో చెప్పబడిన మాట కీర్తనల గ్రంథం నూట అధ్యాయము ఆరో వచనంలో చెప్పబడిన మాట నా యుద్ధం నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను ఆయన యొద్ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను దేవుడు ఎవరి కోసం కనిపెడుతున్నాడంటే నమ్మకస్తులైన వారి ఎందుకు అనంటే ఆయన యొద్ నివసించడానికి దేవుడికి ఎటువంటి వాళ్ళు కావాలి అనంటే నమ్మకస్తులైన వాళ్ళు కావాలి దేవునికి నమ్మకస్తులైన మనుషుల కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు మనుషుల కోసం దేవుడు ఎదురు చూస్తూ నేను ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నేను ఎందుకు ఈ కాంటెక్ట్ గుర్తు చేస్తున్నానంటే మన ప్రార్థనలేమో చాలామంది ప్రార్థనలు మనమంటే మనమే కాదు క్రైస్తవులమైన ప్రతి ఒక్కరం ఈ మనము కావచ్చు బయట కావచ్చు ఎవరైనా కావచ్చు మన ప్రార్థనలు హై లెవెల్లో ఉంటాయి మన ప్రార్థనలు ఎంతో భారంగా ఉంటాయి కానీ మన యొక్క ప్రయాసం మాత్రం మన యొక్క క్రియలు మాత్రం అవి ఏ మాత్రం కూడా పోలికుండదన్నట్టు ప్రార్థన భారంగా చేస్తాం కానీ అంతే భారంగా ప్రయాసపడ అంతే భారంగా మనం కష్టపడం అంతే భారంగా మనం సేవ చెయ్యం ప్రార్థనలు భారంగానే ఉంటాయి కానీ మన యొక్క క్రియలు భారంగా ఉండవు చూడండి అంత భారం కలిగిన మనము దేవుడు అంటున్నాడు నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెడుతున్నానంటే నిజంగా అంత ప్రయాసపడే గుణం ఉంటే మన పరిచర్య ఎప్పుడో గొప్పగా ఉండేది మన పరిచర్య ఎప్పుడో చాలా ఉన్నతంగా ఉండేది మనం విస్తరించి ఉండేవాళ్ళం మనం ఎంతో గొప్ప సేవ చేసి ఉండేవాళ్ళం ఈరోజు మనం ఆ రీతిగా వెళ్ళలేకపోతున్నాము ఆ రీతిగా మనం ముందుకు కొనసాగలేకపోతున్నాము అనంటే దానికి కారణము చూడండి మనం నమ్మకస్తులము కాదేమో దేవుడేమో నమ్మకస్తు లేని వారి కోసం చూస్తున్నాడు ఆ కంటిన్యూషన్ దేవుడు చదువుతాడు నిర్దోష మార్గం మందు నాకు పరిచారకు అని నడుతాడు నిర్దోష మార్గం దేవుని మార్గం యేసు ప్రభు యొక్క మార్గం ఆయనే మార్గం నిర్దోష మార్గం అనంటే ఎక్కడుంది నిర్దోష మార్గం ఈ లోకంలో ఎక్కడ లేదు దోషము లేని మార్గం ఈ లోకంలో లేని ఒకే ఒక మార్గం ఉంది దోషం లేని మార్గం అది ఏసు ప్రభు ఆ ఏసు ప్రభునందు మనము నడుచుకుంటే ఏసు ప్రభు మాదిరి మన నడుచుకుంటే ఆయన ఆయన చూపిన త్రోవలో మనం నడుచుకుంటే చూడండి ఆయనకి పరిచారకులుగుదురు అని చెప్పాడు అంటే ఆయన సేవ చేస్తామని చెప్పాడు దేవుడు నమ్మకస్తు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు పరిచారకుల కోసం ఎదురు చూస్తున్నాడు మరి దేవుడు అంతగా ఆశతో ఆయన వెతుకుతున్నాడు కనిపెడుతూ ఉన్నాడు చూడండి మరి దేవుడు కనిపెడుతున్నప్పుడు దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు మరి మనం ఎందుకు ముందుకు పోలేకపోతున్నాం మనం ఎందుకు ముందు కొనసాగలేకపోతున్నాం మనది ఎందుకు విస్తరించడం లేదు మనమెందుకు అంటే దేవునికి మనం నమ్మకస్తులైన భారంగా కనపడడం లేదా అంటే మనం ఏసుప్రభు లేమా ఎందుకు మనది ఒక విధానం ముందుకు పోలేకపోతా ఉంది అనేది మనం పరిశీలన చేసుకోవాలి దేవుడు నమ్మకస్తుల కోసం ఎదుగుతున్నాడు మనం నమ్మకస్తులం అయితే మనం ముందుకు పోయే కదా దేవుడు ఎందుకు ఆపుతారు మనల్ని దేవుడు ఎందుకు అడ్డగిస్తాడు మనల్ని దేవుడు ఎందుకు మనల్ని పక్కకు పెడతాడు దేవుడు మనల్ని వాడుకుంటాడు మనం నమ్మకస్తులంగా ఆయన కనిపిస్తే ఖచ్చితంగా వాడుకుంటాడు మనం నమ్మకస్తులంగా కనపడాలి పౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తాం ఈ మొదటికి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో పౌలు భక్తుడు చెప్తాడు పూర్వము నేను దోషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఇంచినందుకు పౌలు భక్తుడు ఎటువంటి వాడనంటే ఏసుప్రభునందు భయం లేదు ఏసుప్రభు అంటే భక్తి లేదు పైపెచ్చు ఏసుప్రభు అంటే ద్వేషం ఆయనని సేవించేవారంటే పౌలకి బహుద్వేషం వాళ్ళని చంపాలి అదే ఆయన జీవిత ధ్యేయం అటువంటి పౌలు ఎంతో హింస హింసాత్మకమైనటువంటి వాడు దేవుని దేవుని దేవునికి ఏమాత్రం అంగీకారం లేనటువంటి జీవితం కలిగిన పౌలుని దేవుడు ఎన్నుకున్నాడంట ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు అనంటే నమ్మకమైన వాణిగా ఎంచినందుకు ఎందుకు దేవుడు పౌలుని యసుప్రభు పౌలుని అతను హింస హింసకుడైనా దూషకుడైనా హానికరుడైనా ఎందుకు అతన్ని ఏర్పరచుకున్నాడు ఎందుకు అతను తన సేవకు పిలిచాడు ఎందుకు దేవుడు అతనికి ప్రత్యక్షం ఎందుకు అంత గొప్ప సేవ అతని ద్వారా జరిగించాడు అనంటే అతనిలో ప్రాముఖ్యమైన గుణగణం ఒకటి ఉంది తను నమ్మిన దానికోసం అతను నిలబడతాడు తను నమ్మిన దానికోసం తను ఏమైనా చేస్తాడు తన ప్రాణం సరే లెక్క చేయనటువంటి గుణగణం పౌల్లో ఉంది యసుప్రభు నమ్ముక అదే గుణగణం అతను కనపరిచాడు పరిశీలు శాస్త్రులు చెప్పిందే నమ్మాడు అదే సత్యం అని నమ్మాడు వాళ్ళ ఆజ్ఞలు పాటించాడు తను నమ్మకంగా ముందుకెళ్ళాడు హింసించడానికి వెనకాడలేదు చంపడానికి వెనుకాడలేదు ఏది చేయడానికి కూడా వెనకాడలేదు నమ్మకంగా పనిచేశాడు ఆ నమ్మకత్వం దేవునికి నచ్చింది ఆ నమ్మకమైన గుణం దేవునికి నచ్చింది అవులు గొప్పవాడిని దేవుడు ఎంచుకోలేదు అవుళ్ళు గొప్ప జ్ఞానం ఉందని దేవుడు ఎంచుకోలేదు వాళ్ళు ధర్మశాస్త్రంలో అనుభవం కలిగిన దేవుడు ఎంచుకోలేదు కానీ అతను దేవుడు కనిపించిన ఒకే ఒక గుణంగా నమ్ము నమ్మకత్వం అందుకే అతడు ఎటువంటి వాడైనా అతడికి ఇష్టడు కాకపోయినా తన్ను తాను బయలుపరుచుకొని దేవుడు తనను తానే బయలుపరుచుకొని పౌలు ఎక్కడ ప్రయాసపడలే దేశ కోసం పౌలు ఎక్కడా కూడా పాపలను క్షమించని చెప్పి బతిములాడుతూ రాలేదు తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని తన ప్రత్యక్షత పౌలకు అనుగ్రహించి తనలో మారుమనసు కలిగించి తన యొక్క దేవుడు అతను సాధనంగా దేవుడు వాడుకున్నాడు అంటే ఎందుకు చెప్పండి ఎందుకు దేవుడు పౌలు నా రీతికి ఎన్నుకున్నాడు అనంటే అతడు నమ్మకస్తుడు నమ్మకమైన వాడు తను నమ్మిన దానికోసం ప్రాణమైన ఇవ్వడానికి ఎన్ని శ్రమలైనా పడ్డానికి ఏమైనా చేయడానికి సిద్ధపడేటువంటి వాడు అంతటి గొప్ప గుణగాన్ని కలిగిన వాడు పౌలు అందుకే దేవుడు అంత గొప్ప సేవ పౌలతో జయించాడు చూడండి మనమేమో ప్రతిరోజు ప్రార్థనలు చేస్తున్నాం మనమేమో ప్రతిరోజు దేవుని అడుగుతున్నాం మనం ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళి బతింలాడుతున్నాం ని సేవనేం చేయాలి నీ సేవనేం చేయాలి నీ సేవ నేం చేయాలంటే ప్రతి ఒక్క రోజు అడుగుతూనే ఉన్నాం మరి మనమేమో ముందుకు పోలేదు మరి పౌలేమో ఏమీ అడగలేదు పేతుడు అడిగాడా ప్రభాని నేను నమ్మడిస్తాను నన్ను వెంట చేర్చుకో నీ శిష్యునిగా చేసుకొని నీ సేవ చేస్తానన్ను పేతుడు వెంటబడ్డా ఏ శిష్యుడు వెంటబడ్డాడు ఆ రీతిగా చూసుకుంటే అబ్రహాము వెంటబడలేదు మోస వెంటబడలేదు ఏ ఒక్కరు కూడా వెంటబడలేదు దేవుని వెంట దేవుడే వాళ్ళకి వెళ్ళి ప్రత్యక్షం అయ్యాడు దేవుడు ప్రత్యక్షం మోషేకి దేవుడే ప్రత్యక్షమయ్యాడు ఆ రీతిగా సౌళ్ళుకి దేవుడే ప్రత్యక్షం అయ్యాడు పేతు యోహాను కావచ్చు ఆయన శిష్యులందరికీ కూడా ఆయనే ప్రత్యక్షమయ్యాడు ఆయనే పిలిచాడు పిలిచిన వారంతా చాలా నమ్మకంగా దేవుని కొరకు పనిచేశారు ఎందుకు వాళ్ళని పిలిచాడంటే వాళ్ళు నమ్మకస్తులు అని నమ్మకంగా ఉంటారు అని అది వాళ్ళు నెరవేర్చి చూపించారు ఆయన ఆశని ఆయన యొక్క ఆశయాన్ని వాళ్ళు నెరవేరుస్తూ వచ్చారు అంతే గాని దేవుడిని ఎప్పుడు కూడా నిరాశపరచలేదు దేవుణ్ణి ఎప్పుడు కూడా వాళ్ళు వెనకేయలేదు దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డారు ఎటువంటి స్థితి వాళ్ళ జీవితంలోనికి వచ్చినా ఎంతటి పరిస్థితి వచ్చినా వాళ్ళు నిలబడ్డారు అంతగా దేవుడు వారిని వాడుకున్నాడు అంతగా దేవుడు దేవుడే వెళ్ళి వాళ్ళని పిలిచాడు కానీ వాళ్ళంతటి వాళ్ళు రాలేదు మరి ఈ రోజు మనం మొరపెడుతున్నా దేవుని గట్టిగా అడుగుతున్నా ఎంత ఎన్ని సార్లు నుంచి నెలల నుంచి ప్రార్థన చేస్తున్నా చూడండి మనం అడుగు కూడా ముందుకు వెళ్ళిపోతుంది మన వీధి మనం దాటలేకపోతున్నాం మన ఊరు మనం దాటలేకపోతున్నాం మన జిల్లా మనం దాటలేకపోతున్నాం మన రాష్ట్రం మనం దాటలేకపోతున్నాం ఎందుకు అనంటే దేవుడు మనలో నమ్మకత్వము లేదేమో మనను మనం పరిశీలించుకోవాలి ఈ గుణగనం మనం కావాలి ప్రార్థన చేసుకోవడము వాక్యం ధ్యానించుకోవడము చెప్పుకోవడము ఇది కాదు నమ్మకత్వం అంటే ఇది కాదు నమ్మకత్వం అంటే ఇది లోకస్తులు కలిగి ఉండే భక్తి ఆ భక్తి మనకు కూడా ఉంది కానీ బియాండ్ ఇట్ మనకు మన భక్తి ఉండాలి ఆ భక్తే అబ్రహాం గనపరిచాడు ఆ భక్తే మోషే కనపరిచాడు ఆ భక్తే ఆ కూడా వారి యొక్క జీవితాల ద్వారా మనకు తెలియజేస్తూనే ఉన్నారు త్యాగపూరిత జీవితం త్యాగం చేసుకోవడం కష్టపడడం దేనికి కూడా భయపడకుండా ముందుకు వెళ్ళడం అది జీవితంలో కనిపించింది ఎటు వెళ్ళమంటే వెళ్ళాడు అబ్రహాం మోషే నలభై సంవత్సరాలు ఆ విసిగించే గుంపుని మోస్తు వచ్చాడు బరిస్తు వచ్చాడు సహనంతో భరిస్తూ వచ్చాడు ఒక్కొక్క సమయంలో ఒక సమయంలో దేవుడే తన కంట్రోల్ కోల్పోయాడు నేను నువ్వు నువ్వు పక్కకుండా కాసేపు మొత్తాన్ని నిర్మూలన చేస్తాను నీ నుంచి నేను జనం పుట్టిస్తాను వాళ్ళని గొప్పవాళ్ళని చేస్తానున్నాడు దేవుడు ఎందుకు దేవుడికి కోపం వచ్చింది కానీ వారి పక్షంగా మోసే విజ్ఞాపన చేశాడు చూడండి మన గుంపులో ఒకరిద్దరు కొద్దిగా అటు ఇటుగా ఉంటేనే మనం భరించలేం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సంఘంలో పది మంది ఉన్నా కూడా మనం భరించలేం మరి ఆరు లక్షల మంది ఎన్నో లక్షల మంది ఇసా ఎలిని సనిగేటువంటి జనాంగాన్ని ప్రతి ఏడ్చేటువంటి జనాంగాన్ని భయపడేటువంటి జనాంగాన్ని మోసే నలభై సంవత్సరాలు మోసాడు నలభై ఏళ్ళు ఒక్క సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మనకేదన్నా పనప్పు చెప్తే ఎప్పుడెప్పుడు తన ముగించుకొనికెళ్ళిపోదామా అని చూస్తూ ఉంటాం తను ఆయన నలభై వేలు భరిస్తూనే వచ్చాడు చేస్తూనే వచ్చాడు దేవునికే ఎంతో ఆయాసకరమైన వాళ్ళు మరి మోషేక ఆయాస్కరంగా ఉండరా దేవునే బాధ వాళ్ళు మోసని బాధ పెట్టుండరా అయినా కానీ ఆయన సహించాడు భరించాడు తను తాను త్యాగం చేసుకొని దేవుడు ఇచ్చిన పని నమ్మకంగా చేశాడు ఇది దేవుని ద్వారా నాకు అప్పగించబడింది నేను అని తను తాను త్యాగం చేసుకొని చేశాడు అపోస్తులు కూడా అంతే మరి ఈరోజు మీ నీనా పరిస్థితి అటువంటి రీతిగా ఉందో లేదో మనల్ని మనం పరిశీలించుకోవాలి దేవుడు నమ్మకస్తుల కోసం చూస్తున్నాడు నమ్మకస్తులైన పరిచారకుల కోసం చూస్తున్నాడు నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తారని చూస్తున్నాడు కానీ మనం ఆ రీతికి ఉన్నామో లేదో మనం మనం పరిశీలించుకోవాలి త్యాగపూరితమైన జీవితం మనం కలిగి ఉన్నామో లేదో మనం పరిశీలించుకోవాలి ఎందాకైనా మనం ముందుకు పోయే వారంగా ఉన్నామో లేదో మనల్ని మనం పరిశీలించుకోవాలి ఆ రీతిగా లేకపోతే చూడండి దేవుని చిత్తాన్ని మనం ఇప్పటికీ కూడా నెరవేర్చలేము నా గ్రంథంలో దినవృత్తాంతాల గ్రంథంలో రెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచనము ముప్పై ఒకటో అధ్యాయంలో ఇరవై వచనంలో కొన్ని మాటలు రాయబట్టాయి దిన వృత్తాంతాలు అధ్యాయము ముప్పై ఒకటి ఇరవై ఇరవై హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగ జరిగించి తన దేవుడైన యహోవ దృష్టికి అనుకూలముగాను యదార్థముగాను నమ్మకముగాను పనిచేయచూ వచ్చను తన దేవునికి ఆశ్రయించకై దేవుని మందిర సేవ విషయం మందేమి ధర్మశాస్త్ర విషయం అందేమి ధర్మ మంతటి విషయం మందేమి తను ఆరంభించిన ప్రతి పని అతడి హృదయపూర్వకంగా జరిగించి వర్దిల్లెను హిజ్కియా అలా చేశాడంట తనకిచ్చిన పనిని తన దేవుడైన యోహోవా దృష్టికి అనుకూలముగాను యార్థముగాను దేవునికి అనుకూలంగా యథార్థముగా నమ్మకంగా పనిచేస్తూ వచ్చాడు హిజ్కియా అందుకే అతడి చేసే ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించిన ప్రతి పని వర్ధిల్లుతూ వచ్చింది వర్ధిల్లింది అభివృద్ధి పొందింది విస్తరించబడింది ఘనము ఘనంగా ఎంచబడింది ఎందుకు చెప్పండి నమ్మకంగా చేశాడు కాబట్టి దేవునికి అనుకూలంగా ఉంది కాబట్టి అరీతిగానే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము పదిహేడవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలలో ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలలో నీవు చూసిన పది కొమ్ములు పది మంది రాజులు వారి వరకు రాజ్యము పొందలేదు కానీ ఒక గడియ క్రూరముఖంతో రాజుల వల్ల అధికారం పొందుతురు వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమును అప్పగింతురు మనం అన్న దాని అన్ను మనకు చెప్తున్నారు ఇవన్నీ కూడా నిజంగా వివరించట్లేదు కానీ ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుంది వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలవబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన రాజులను జయించును ఆ యుద్ధంలో పది కొమ్ములు పది మంది రాజులు వీళ్ళ అధికారం తీసుకెళ్లి మృగానికి అప్పగిస్తే ఆ మృగము గొర్రెపిల్లతో యుద్ధం చేయడానికి వస్తే యేసు యుద్ధం చేయడానికి వస్తే ఎలా యుద్ధం చేయిస్తారు అనంటే ఇక్కడ ఆయన రాస్తున్నాడు ఏమని గొర్రెపిల్ల ప్రభులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను అంటే ఇదొక కారణం గెలవడానికి గొర్రెపిల్ల ప్రభులకు ప్రభు రాజులకు రాజై ఉన్నందునను తరతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఆయన బలము రెండవది మన నమ్మకస్తులం చూడండి ఆయనతో కూడా ఉండిన వారు నమ్మకస్తులైనందు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభా ఉన్నందు వల్ల ఆ యుద్ధం చేయించారు మరొకవేళ ఆయన రాజులకు రాజే ఆయన ప్రభులకు ప్రభే అందులో అనుమానం లేదు మరి ఆయనతో కూడా ఉన్నవారు నమ్మకస్తులకు కాకపోతే యుద్ధం చేయించగలరా అక్కడ రాయబడిన మాట అదే ఆయనతో కూడా ఉండిన వారు నమ్మకస్తుల ఉన్నందునను అంటే ఆ యుద్ధం జయించడానికి ఒక కారణము ఏంటిది అని అంటే ఆయనతో కూడా ఉన్న వాళ్ళు నమ్మకస్తులు కాబట్టి ఏం ఈ వాక్యం మనం తెలియజేస్తుందనంటే మనం నమ్మకస్తులం కాకపోతే ప్రభుని ఎప్పటికీ గెలిపించలేం ప్రభు యొక్క చిత్తాన్ని ఎప్పటికీ నెరవేర్చలేం ప్రభు రాజ్యాన్ని ఎప్పటికీ స్థాపించలేం ప్రభు కొరకు ఎప్పుడు జీవించలేం ఆయన చిత్తం నెరవేర్చబడదు కాబట్టి నమ్మకస్తులంగా ఉండాలి నమ్మకస్తులంగా కొనసాగాలి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఎటువంటి స్థితిగతుల్లో ఉన్న మనము వెనుకడకూడదు దేనికి వెనకాడకూడదు కాబట్టి అదే చెప్తున్నాడు ఆయన ఇజకియా నమ్మకస్తులైనందు వల్ల తను చేసే ప్రతి పని తన జరిగించిన ప్రతి పని వర్దిల్లింది ఇక్కడ గొర్రెపిల్ల కూడా యుద్ధం చేయించాడు ఎలాగ ఆయన అధికారం కలిగిన వాడు ఆయనతో కూడా ఉన్నవారు నమ్మకస్తులై ఉన్నందున కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తున్నాం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే నీ సేవ విస్తరించబడాలంటే నీ నా సేవ వర్ధిల్లింపబడాలంటే కావలసింది మనకు జ్ఞానం కాదు మనకు డబ్బు కాదు మనకు పేరు ప్రఖ్యాతలు కాదు మనకు కావలసిందల్లా నమ్మకత్వము అది ఎవరు ఇవ్వలేరు అది ప్రభువు కూడా ఇవ్వలేడు మనకు దేవుడు వేస్తూ ప్రభు ఒక ఉపమానం చెప్తూ వచ్చాడు ఆయన దూరదేశం వెళ్తూ ఒక పని తీసుకొచ్చి వాళ్ళకి ఒక పనప్పు చెప్తే వాళ్ళు ఏం చేశారు తినడం తాగడం అక్కడ ఉన్న వాళ్ళను కొట్టడం మొదలుపెట్టారు వచ్చి చూస్తే అందరు ఇష్టానుసారంగా ఉన్నారు ఎవడైతే నమ్మకంగా ఉంటాడో వారే ఆయన చిత్రాన్ని నెరవేరుస్తారు అని చెప్పాడు అరీతిగా ఉన్న వాళ్ళే జరిగిస్తారు ఆయన చేయడది అది మనం చూపించుకోవాలి అది మనం ప్రయాసపడాలి అది మనం ప్రయాసపడితే మనం కష్టపడితే ఆయన జ్ఞానం ఆయనే పేరు ప్రఖ్యాతలు కలిగి చేస్తాడు ఆయనే అద్భుత కార్యాలు చేస్తాడు ఆయనే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అయనే గొప్పగా చేస్తాడు అన్నీ ఆయనే నడిపిస్తాడు నీవు నేను ఒక సాధనంగా ఆయనకి ఇవ్వ వాడబడాలంటే ఒక సాధనంగా మనం ఆయనకు ఉండాలంటే మనలో నమ్మకత్వం ఉండాలంటే అదొక్కటి మనలో ఉంటే చాలు పౌలకి ఏం తెలుసు చేసు ప్రభు గురించి నాకు ఎవరు చెప్పలేదు నేను ఎక్కడ నేర్చుకోలేదే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి తెలుసుకోలేదని ఆయన ధైర్యంగా తన పత్రికల్లో రాస్తాడు నేను ప్రభు దగ్గర నుంచే పొందుకున్నాను తప్ప నాకు ఎవరు చెప్పలేదని పౌలు ఎందుకు చెప్పాడు మాట ఆయన దేవుడు తనకు తాను తెలియజేశాడు దేవుడే తనకు జ్ఞానం ఇచ్చాడు పౌలు జ్ఞానం కాదు పౌలు తెలివితే ఎట్లా కావు పౌలు ఏదో శోధించి తెలుసుకున్నది కాదు దేవుడు తెలియజేశాడు ఏ సుప్రభు తెలియజేశాడు ఎందుకు అనంటే ఆయన నమ్మకస్తుడు మనం ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలా దేవుని సేవలో మనం విస్తరించాలి దేవుని సేవలో మనం కొనసాగాలి దేవుని సేవలో మనం ఫలించాలి వర్దిల్లాలి అనంటే కావాల్సింది నమ్మకత్వం ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియజేస్తా ఉన్నాయి అప్పట్లో దేవునికి నమ్మకస్తు ఇస్రాయేల్ ప్రజల్లో దేవునికి నమ్మకస్తులు అయిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా దొరకలే ఇస్రాయేల్ ప్రజలంతా ఏం చేశారనంటే విడిపించిన ఆయనని విమోచించిన ఆయనని బానిసత్వం నుంచి తీసుకొచ్చిన ఆయనని విడిచిపెట్టి రకరకాల దేవతల్ని పూజిస్తూ వచ్చారు రకరకాల దేవతల్ని వెంబడిస్తూ వచ్చారు పూర్తిగా ఆయన మర్చిపోయారు పూర్తిగా విడిచిపెట్టేసి తిరిగి వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే మేము దేవునికి భయంగానే ఉన్నాం మేము భక్తి కలిగే ఉన్నాం దేవుడుకు దేవుడు మా పట్ల బాగానే ఉన్నాడు అని చెప్పి తిరుగుబాటు చేశారు ఇర్మయా గ్రంథంలో చూస్తాం దేవుడు అవన్నీ చూసి దేవుడు అంటున్నాడు ఇరిమ గ్రంథంలో ఐదవ అధ్యాయము మొదటి రెండు వచ్చనాలలో ఇమయా గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి రెండు వచ్చనాలలో ఎరుశలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకునే దాని రాజ వీధులలో చేయుడి న్యాయము జరిగించుచు నమ్మకముగానుండ యత్నించుతున్న ఒకడు మీకు కనబడిన ఇడల నేను దాన్ని క్షమించుదును ఏమంటున్నాడు దేవుడు ఎరుశలేం వీధులకి అటు ఇటు పరిగెత్తి చూడు తెలుసుకోపోయి దాని వీధులలో విచారణ చేయి న్యాయం జరిగిస్తూ నమ్మకంగా నమ్మకంగా ఉన్నవాడు కూడా కాదు నమ్మకస్తుడి కూడా కాదు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నిస్తున్న వాడు ఇవ్వడన్నా ఒక్కడ కనపడితే నేను ఆ పట్టణం మొత్తాన్ని క్షమించేస్తాను ఒక్కడు ఒక్కడు నమ్మకంగా ఉన్న చాలు నేను ఆ మొత్తాన్ని క్షమించేస్తాను అన్నాడు దేవుడు అది కూడా నమ్మకస్తుడు అవసరం లేదు అట్లీస్ట్ ఉండడానికి ప్రయాసపడుతున్నవాడు అట్లీస్ట్ ఉండాలని ఆశ కలిగి ఉండాలని చెప్పి ఆశ ఆ రీతిగా ప్రయాసపడుతున్నవాడు ఒక్కడున్నా చాలు నీకు కనబడితే చెప్పు నేను దాన్ని క్షమిస్తాను అంటే దాని అర్థం ఏంటి చెప్పండి ఒక్కరంటే ఒక్కరు కూడా నమ్మకస్తులు లేరు అందుకే దేవుడు బహు వేదన ఆ పరిస్థితిని బట్టి బహు దుఃఖపడతాడు ప్రభు ఆ దుఃఖాన్ని తను యశ గ్రంథము మొదటి అధ్యాయం ఇరవై ఒక్క ఆ దుఃఖం మనకు కనబడుతుంది ప్రభు అంటాడు యశ గ్రంథము మొదటి అధ్యాయం ఇరవై ఒక్క ప్రభు బాధపడతా ఉంటాడు ఏమని అయ్యో నమ్మకమైన నగరము వేష్య దేవుడు బాదా అయ్యో అయ్యో అంటే ఆశ్చర్యార్థకం కాదు ఇది బాధ ఎవరన్నా చనిపోతే అది పెద్దంగా అయ్యో అని పెద్దగా అరుస్తారు కదా బాధతోటి ఆ రీతిగా మాట్లాడుతున్నటువంటి మాట అది ఏదో మామూలుగా ఆశ్చర్యంగా మాట్లాడట దేవుడు ఎప్పుడు ఎందుకనంటే ఆయన ప్రేమించిన ప్రజలు ఆయన ఎన్నుకున్న ప్రజలు ఆయనకు ఆయన మాదిరి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తారనుకున్న ప్రజలు వాళ్ళు తప్పిపోయినారు అందుకే దేవుడు వాళ్ళు పాపంలో పడిపోయినారు విడిచిపెట్టారు సంపూర్ణంగా దేవుని విడిచిపెడితే దేవుడు బాట అయ్యో నమ్మకమైన నగరము వేషాయనే ఒకప్పుడు నమ్మకంగా ఉన్న నగరం ఒకప్పుడు నమ్మకంగా సేవించిన నగరం నమ్మకంగా మాట నగరం ఇప్పుడు ఏమైపోయింది వేష అది న్యాయముతో నిండి నీతి దానిలో నివసించను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమన్నారు ఒకప్పుడు ఏముందంట న్యాయంతో ఉందంట నీటి దానిలో ఉందంట మరి ఇప్పుడైతే నరహంతకులు ఉన్నారంట దాంట్లో దాని అర్థం ఏంటిదని అంటే ఒకప్పుడు మంచి వాళ్ళు ఉన్నారు మంచిగా జరిగించారు నీతిగా మంచి పనులు చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే అవేవీ లేవు చంపుతున్నారు దేవుని ప్రవక్తనలు పంపిస్తే దేవుడు మాటలు చెప్తే చంపుతున్నారు దీని ఈ రోజు ఉన్న పరిస్థితులకు అర్థం దాన్ని పడితే ఇది ఉన్నటువంటి ఇది ఉన్నటువంటి మిషనరీస్ ఇది వరకు చేసిన వాళ్ళంతా తమ ఆస్తుల్ని అమ్ముకొని తమకున్నటువంటి ఆస్తులు అమ్ముకొని పరిచయ చేశారు ఎంతో త్యాగం చేసుకొని పరిచయ ఎంతో దూరం చేసుకొని పరిచర్ చేశారు హతసాక్షులు అయిపోయినారు తర్వాత చెప్పారు ఎన్నో చారిటీ ఎన్నో ఎన్నో మిషనరీ పనులు చేశారు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసి క్రిస్టియానిటీని దేశ క్రీస్తు యొక్క ప్రేమని లోకానికి కనబరిచారు కానీ ఇప్పుడు ఏం జరుగుతా అదే సంఘంలో మనుషుల్లో ద్వేషం ఒక సేవకుడు అంటే ఒక సేవకుడు పడదు డబ్బుల కోసం పీకులాటలు డబ్బులు డబ్బులు డబ్బులు దశం భాగాలు అని చెప్పి ఆస్తులు సంపాదించుకుంటున్నారు అందుకే దేవుడు అంటున్నాడు న్యాయం జరిగించది న్యాయంతో నిండి ఉండెను నీతి దానిలో నివసించను ఇప్పుడైతే నరహంతకులు దాంట్లో కాపురం ఉన్నారు ఇటువంటి వాళ్ళు ఉన్నారు నరహంతకులు ఉన్నారు ద్వేషం కలిగిన వాళ్ళు ఉన్నారు నాశనం చేసే వాళ్ళు ఉన్నారు స్వార్థపరులు ఉన్నారు దేవుడు బాధపడతా ఉన్నాడు దుఃఖపడతా ఉన్నాడు అయ్యో నమ్మకమైన నగరము వేష అని చెప్పి దేవుడు బాధపడుతున్నాడు చూడండి దేవుడు యొక్క వేదన మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఏ ఉద్దేశంతో పిలిచాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకపోగా అంతకంతకో చెడిపోయి దేవుని బాధ పెడుతున్నారు ఆ బాధ పెట్టే జీవితం అది ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే మనం నమ్మకంగా లేకపోతే దేవుడు బాధపడతాడు దేవుడు దుఃఖపడతాడు అవి మనం చేయొద్దు మన జీవితంలో ఆ దుఃఖము బాధ మనం దేవునికి కలిగించొద్దు ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకుందాన్ని సంతోషపరచడానికి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయనను గణపరచడానికి అంతేగా ఆయనను బాధ కాదు కాబట్టి మన జీవితాలని సమర్పించుకోవాలా మన జీవితాలు ఆయన చేతికి అప్పచెప్పుకోవాలా ఆయన నమ్మకమైన వాడు ఆయన నమ్మదగిన వాడు నమ్మకస్తుడు ఆయన సమస్తము చేయగలమని కొండ నీ కోట అన్ని దాగుచూ ఆయన సమస్తం ఆయనని ఆయన కాపాడగలిగినటువంటి వాడు నీ జీవితం ఆయన చేతిలో పెట్టి ఆయన చెప్పిన మార్గంలో నువ్వు నడిస్తే నిర్దోషమైన మార్గం అంటే ఏసు ప్రభు చూపిన మార్గం యేసు ప్రభు మార్గంలో నడిస్తే నువ్వు నమ్మకస్తుడువి నీతో దేవుడు వాడుకుంటాడు దేవుడు నిన్ను దేవనెత్తుతాడని చెప్తున్నాడు కాబట్టి చూడండి వాక్యుమెంటున్న మనము మనల్ని మనం పరిశీలన చేసుకోవాలా నమ్మకస్తులంగా ఉండడానికి ప్రయాసపడాలా దేవుడిని గనపరచాలా దేవుణ్ణి మహింపరచాలా ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాల ఏదైనా కానీ దేవుని దృష్టిలో చిన్నది పెద్దది అని ఏముండదు ఇద్దరు ఐదు తలాంతులు ఇచ్చిన వ్యక్తిని ఐదుకి ఐదు సంపాదించుకొచ్చిన ఆ వ్యక్తిని దేవుడు ఒకే రీతికి సంబోధించాడు బల నమ్మకమైన దాసుడు అన్నాడు రెండు గురుణ్ణి ఆ వ్యక్తిని కూడా బల నమ్మకమైన అన్నాడు అది ఏదైనా కావచ్చు అది చిన్నది ఒక మనిషి కావచ్చు ఇద్దరు మనుషులు కావచ్చు లక్ష మంది కావచ్చు చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు అది ఏదైనా కానీ దేవుడిని చేతికి అప్పగిస్తే అది నమ్మకంగా జరిగించాల మనం మన చేతికి అప్పగిస్తే నమ్మకంగా ఉండాలి మనం ఆ విషయంలో మనం తప్పిపోకూడదు కాబట్టి నమ్మకస్తులంగా ఉందాము దేవుడు ఇంతవరకు కూడా ఈ గ్రూప్ లో తన కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు పదిహేను దినాలుగా దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు లాక్డౌన్ లో ఆరంభించబడింది పరిచర్య ఇప్పటికి పదిహేను దినాలు దేవుడు నడిపించాడు ఇది నమ్మకంగా చేయబడ్డ చెయ్యారు చేశాం కాబట్టే నమ్మకంగా జరిగించబడింది కాబట్టే ఇది ఇంతవరకు కొనసాగింది దేవుని వలన కలిగింది ఈ పరిచర్య సేవకులు వచ్చారు ఎంతో ఎంతో మంది బలపడ్డారు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు ఈ దేవుడు ఏర్పరిచినటువంటిది పదిహేను వందల దేవుడు కృప చూపించాడు ఇంకా ముందు కొనసాగుతూనే ఉంటది ఇంతవరకు దేవుడు మాధురి ఫస్ట్ రవి చక్రవర్తి బ్రదర్ వాళ్ళని ఆ తర్వాత రవి బ్రదర్ ని దిలీప్ బ్రదర్ ని స్వరాజ్ అన్న వాళ్ళని క్యాత్రిన్ అక్క వాళ్ళని ఇప్పుడు మాధురి సిస్టర్ ని ఇంతవరకు దేవుడు వాడుకుంటూ వచ్చాడు ఇంత ముందు తర్వాత తీసుకునే వాళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడు కాబట్టి ఆయనకే మహిమ కలగాల ఆయనకే ఘనత కలగాల ఇంతవరకు సహకరించిన దేవునికి వందనాలు మాద్రి సిస్టర్ కూడా పక్కన తన ప్రయాసపడింది వంద దినాలుగా అనేక సార్లు తనకు మాట్లాడడం రాదు సరిగా అనేక తడబడతా ఉంటది భయపడతా ఉంటది కానీ దేవుడు ఎక్కడ కూడా తనను ఇబ్బంది పెట్టకుండా తన కూడా తను సిగ్గుపాలు కాకుండా అవమానపాలు కాకుండా తను నోటికి తోడుగా ఉండి బలపరిచి వాడుకున్నాడు ఈ వంద రోజులు మీరు కూడా ఎంతగానో సహకరించారు అందును బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రతి ఒక్కరికి వందనాలు దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక చిన్న ప్రాబ్దంతో ఈ వాక్యాన్ని ముగించేస్తాను పరిశుద్ధులమైన తండ్రి ప్రేమా కనికతం కలిగిన దేవ తృపగలిగిన ప్రభావ నీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఇంతవరకు ప్రభావ మీరు మాతో మాట్లాడిన వాక్యం బట్టి వందనాలు తండ్రి ప్రభావ మీకు నమ్మకస్తులుగా ఉండడానికి సహాయపడండి నా తండ్రి త్యాగపూరితమైన జీవితాన్ని మాకు నేర్పించండి ప్రభావ ప్రయాసపడే జీవితాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి ప్రాబ్ సుఖవంతమైన జీవితము నా తల్లి మతపరమైన జీవితము లోక సంబంధమైనటువంటి భక్తి మా జీవితంలో ఉండకూడదు ప్రాబ్బ వారిన్నింటినీ సంపూర్ణంగా మన్నించి తొలగించి మీకొక ప్రయాసపడి మిమ్మల్ని మహింపరిచి గనపరిచే బిడలంగా నేను మిమ్మల్ని సంతోషపెట్టే బిడలంగా ఉంటూ సహాయపడమని మిమ్మల్ని రీతిగా నాన్న మీ సేవలు నడిపించమని ఇంతవరకు తండ్రి మేము రీతిగా లేకపోతే క్షమించి మన్నించి నేను నూతనమైన బలంతో మమ్మల్ని మీకొరై గొప్ప సాక్షులుగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామం కూడా తండ్రి ఆమె థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ దలాడ్ ఈ సమయం ఇంకా సాక్షులకి ఇవ్వబడుతుంది నేను నా దగ్గర స్టార్ట్ చేస్తాను తర్వాత ఒక్కొక్క రంగా చిన్నగా క్లుప్తంగా ఒక మూడు నిమిషాలు అట్టగా సాక్ష్యం పంచుకున్నాము నా సాక్ష్యం ఏంటంటే అందరికి మొదట అందరికీ దేవుడి యొక్క నామంలో వందనాలు ప్రైజ్ దలాడ్ దేవుని కృప వల్ల ఈ గ్రూప్ లో సేవ చేసే అవకాశం దేవుడి ఇచ్చినందుకు దేవుడికి మొదట నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను ఎందుకంటే నాకు అసలకి నేను ఎక్కడో మొన్న ఈ గ్రూప్ లో ఉన్న చాలా మంది చూసిండ్రు ఎక్కడో మాదే మారు మూల ప్రాంతం ఆంధ్రాలో అక్కడెక్కడో పుట్టాను నేను అసలకి పుట్టి ఎక్కడో పెరిగి ఈ గ్రూప్ రావడం కొన్నిసార్లు అనిపిస్తే ఆలోచిస్తే ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది అయ్యో వీళ్ళందరూ నేను పాట పాడమంటే పాట వాక్యం చెప్పమని అడిగితే వాక్యం చెప్తున్నారు ఇంత పెద్దవాళ్ళ మధ్యలో దేవుడిని నిలబెట్టిండు అని చెప్పని ఆలోచిస్తే అసలకి ఎంతో ఇదిగా ఉంటది సంతోషంగా ఉంటది దేవుడు నా జీవితంలో చేసిన మేళ్లు ఆయన ఇచ్చిన రక్షణ ఇవన్నీ తెలుసుకుంటే ఎంతో సంతోషంగా ఉంటది ఆ స్థితి నుండి దేవుడు ఇక్కడ దాకా నాకు రక్షణ ఇచ్చి నన్ను ఈ గ్రూప్ లో పరిచయం ఇక్కడ ప్రతి ఒక్కరితో నాకు ఇంతకుముందు కలిసేదాన్ని కానీ అందరితో మంచిగా మాట్లాడేదాన్ని కాదు ఎక్కడైనా ప్రార్థన పోతే నా భర్త దగ్గర మా మామి దగ్గర వాళ్ళ దగ్గరే కూర్చొని ఉండేదాన్ని సిస్టర్స్ తో కానీ బ్రదర్స్ తో కాదు ఎందుకంటే నాకు భయం ఏం మాట్లాడాలో కానీ తెలియదు మళ్ళీ ఇంట్లో అయితే మాట్లాడతా మంచిగా బయట అసలుకి ఏం మాట్లాడ నోటేమిటో మాటగా రాదు తెలిసిన అయితే మంచిగా మాట్లాడితే చేస్తా అంట అలాంటిది ఒక్కసారిగా అన్న ఫోన్ చేసి సిస్టర్ చేస్తారేం అడగండి బ్రదర్ అన్నప్పుడు దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చింది సరే నేను చేస్తానని చెప్పనుకున్నాను ప్రభా నాకైతే మాట్లాడడం అని చెది కదా మీరే తోడండి ప్రభా అని చెప్పను నేను దేవుడు ప్రతిదినం మీకు అందరికీ నేను ఫోన్లు చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను ఎంత ప్రార్థన చేసుకుంటానంటే గబక్కన ఏకవచనంగా నేను పలకూడదు వీళ్ళు రెస్పెక్ట్ గా మాట్లాడాలి గౌరవంగా మర్యాద పూర్వకంగా ఎక్కడ ఒక టోన్ ఏమైనా పెద్దగా వస్తుందేమో అట్టగా ఉండకూడదు అని చెప్పి ఎంత ప్రార్థన చేసుకోనో మీ అందరితో మాట్లాడడం జరుగుతూ ఉంటది నా తెలిసి ఇంతకుముందు కంటే మూడు నెలలు ఎక్కువ ప్రార్థనలు ఎక్కువ గడిపాను ఎందుకంటే ఎలా మాట్లాడాలి ఎలాగ ఏం చేయాలి ఎట్లా నడిపించాలి ఇదంతా ప్రభా సాయం తెచ్చే సాయం తెచ్చే ప్రార్థనకు వచ్చేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు మీకందరూ ఫోన్లు చేసేటప్పుడు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క విషయంలో దేవుడి మీద ఆధారపడతా వచ్చాను దేవుడు ఆయన ఒక బోరుగా నన్ను వాడుకున్నాడు నిజంగా దేవుడికి వందనాలు ఎంత చెప్పినా వందనాలు తక్కువేం అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రశేఖర్ అన్నకు గాని నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను అలాగే వాక్యం చెప్పినప్పుడు అడిగినప్పుడు మీరందరూ నాకు సహకరించి చెప్తాం అమ్మ అని చెప్పని మంచిగా నన్ను మోటివేట్ చేసిండ్రు అక్కడ కొంతమంది అయితే ఏం భయపడబాకు దేవుడు సహాయం చేస్తాడు ఎవరికి ఏం రాదు మేము అక్కడ నుండే వచ్చాం కదా అన్న కానీ అక్కు వాళ్ళు కానీ చాలా మంది బ్రదర్స్ మేము ఆ నుండి వచ్చిన కదా ఏం భయపడబాకు మాకు రాదు చిన్నగా మాట్లాడుతూ ఉంటే వస్తుంది అని చెప్పని చాలా మంది నన్ను మోటివేట్ చేసిండ్రు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు పేరు పైన గ్రూపుల వందనాలు మళ్ళీ ఎప్పుడైనా నేను బయటికి వెళ్ళినప్పుడు ప్రేర్కి వెళ్ళినప్పుడు కుదరదు అక్క కొద్దిగా మీరు అక్క అంటే వాళ్ళు ఏం అసలుకి ఎక్కడున్నా కానీ ఒకే సిస్టర్ మేము నడిపిస్తాము మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి సిస్టర్ మేము నడిపిస్తాం మీరు ఏం అనుకోకండి అని చెప్పండి నాకు సాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ పేరు వందనాలు అలాగే ఈ తెలిసి తెలిక పరిచయలో నేనేమైనా ఈ వంద రోజుల్లో తెలిసి తెలియక ఏం తప్పు చేస్తుంటే క్షమించండి అవి తెలిసి తెలియ జరిగిపోయి ఉంటే నాకు తెలిసి నేను చేయలేదనుకుంటున్నా ఒకవేళ మీకేమైనా ఇరిటేషన్ తెప్పించి ఏమైనా చేస్తుంటే నేను దేవుడి పేరిట్టిన మిమ్మల్ని అందరినీ క్షమాపణ అడుగుతున్నాను అలాగే అవకాశం ఇచ్చిన దేవుడికి అన్నకి మీకందరికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను ఇంకా ఆయన మంచిగా నేను నా కుటుంబం నా బిడ్డలు కానీ నా బిడ్డను చూస్తే కొన్నిసార్లు నాకు కుళ్ళు వస్తా ఉంటది ఎందుకంటే ఆమె ప్రార్థన చేయడం కానీ పాటలు పాడడం కానీ అయ్యో నా బాల్యం అంతా బాగొట్టుకున్నాను నాకు వివాహం అయిన తర్వాత నేను దేవుడిని తెలుసుకున్నాను కానీ సరే ఇప్పుడు నమ్మకంగా ఉండాలి కానీ నా బిడ్డలైతే చిన్నప్పటి నుంచి దేవుళ్ళు పెంచడం నాకు ఈ గ్రూప్లోకి రాకపో రాకపోయింటే తెలిసేది కదేమో పిల్లలు పెంచడం ఎలాగని చెప్పి దేవుడు పాదల దగ్గర కూర్చొని అడగడం వాక్యల ద్వారా మీరు మాట్లాడడం బైబుల్ ద్వారా దేవుడు మాట్లాడడం ఎన్ని పిల్లలు పెంచగలుగుతున్నాను ఇంకా పెంచాలి జ్ఞానం కావాలి ఆ బిడ్లు కానీ దేవుడిని మంచిగా స్థుతి ఆరాధిస్తున్నారు అలాగే నా భర్త ఇంకా సేవలు మంచిగా వాడబడాలి నేను మంచిగా సేవలు వాడబడాలి బాక్య పరిచర్య చేయాలని ఇంకా ముందు ముందు నా రక్షించాలని నేను నా కుటుంబం అంతా సేవలో వాడబడాలని మా కుటుంబం గురించి రోజు మీ ప్రేర్లో జ్ఞాపకం చేసుకోండి కిందకు మించి నేనైతే ఏం చెప్పలేను ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాను అందరికీ థ్యాంక్ యూ ఈ వంద రోజులు నాకు అందరూ కోర అందరూ ఇంకా రేపు నుంచి మన మధ్యలో ఉన్న దీపా గారు స్కైప్ యొక్క ఆరాధనని నడిపిస్తారు అందరికీ వందనాలు ఈ వంద రోజుల్లో మీ జీవితంలో దేవుడు చేసిన మేలులు మీరు ఈ స్కైప్ ఆరాధన ద్వారా ఎలా బలపరచబడ్డారు మీ జీవితంలో మేలు ప్రే రిక్వెస్ట్ కొంతమంది తీసుకొస్తున్నారు వాటికి ఏ విధంగా సమాధానం పొందుకున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సాక్ష్యాలు అరే మోదరి నేను చెప్తాను మీ అందరికీ యేసు క్రీస్తు నామంలో వందనాలు సాక్ష్యం చెప్పక ముందు చిన్నగా నేను ప్రార్థన చేసి సాక్ష్యం చెప్తాను తండ్రి దేవా పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రముడు దేవ ఇదిగో సాక్ష్యం నైనా నేను చెప్పబోతుండగా తండ్రి మీరు నాకు తోడుగా ఉండండి సహాయకులుగా ఉండండి ఈ సాక్ష్యం ద్వారా ప్రభ మీరు మైము పొందమా ఏసు క్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె నా సాక్ష్యం ఏం లేదు ఈ మూడు దేవుని కృపను బట్టి ఆ దేవుని యొక్క గొప్ప కృపను బట్టి నేను కూడా కొన్ని ప్రాంతాలకు పరిచయకు వెళ్ళిన కాబట్టి దేవుడు కొత్త కొత్త కొత్త మనుషుల దగ్గరికి నడిపించాడు కొన్ని కొత్త స్థలాలకి కొన్ని కొత్త ప్రాంతాలకి చర్చలు కూడా దేవుని నడిపించండు అలాగే ఈ గ్రూప్లో కూడా నేను మీకు మొదటి నుంచి నేను చెప్పింది ఏంటంటే నేను కానీ మా తమ్ముడు పరిశుద్ధరావు కానీ మా లాంటి వాళ్ళు ఈరోజు బయటకు వెళ్ళి సేవ చేస్తున్నామంటే అది కేవలం కేబిపిఎం గ్రూపు చంద్రశేఖర వన్న ఎంతో ప్రోత్సాహం ఎందుకంటే అన్న మొదటి నుంచి మా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహించేడు అన్న మమ్మల్ని ఎంతగానో ఎక్కడికి వెళ్ళినా మాకు అవకాశం ఇచ్చేడు కాబట్టి అన్న మాలో ఉన్న ఆసక్తిని బట్టి ఆయన మాకు అవకాశం ఇచ్చేడు కాబట్టి ఇక్కడికి మేము చిన్నగా వాక్యం చెప్పడం నేర్చుకున్నాం ఇతరుల ద్వారా వాక్యాలు వినడం నేర్చుకున్నాం కాబట్టి ఎంతో జ్ఞానము ఎందుకంటే ఈ లోకంలో వెండి బంగారాల దేవుని జ్ఞానము ఎంతో విలువైనదండి కాబట్టి దేవుని జ్ఞానము వాక్యంలో ఉన్న ఎంతో జ్ఞానము ఎంతో మర్మములతో కూడిన బోధ దేవుడు అన్న ద్వారా కానీ మన గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్స్ ద్వారా సిస్టర్ ద్వారా వారి వారికి ఇచ్చిన పిలుపును బట్టి వారి ద్వారా దేవుడు మాతో మాట్లాడండి కాబట్టి ఎన్నో విషయాలు దేవుని కృప వల్ల ఈ గ్రూప్ ఎందుకంటే ఇది మనుషులకు అసాధ్యం ఇది మొదట్లో ఎవరో స్టార్ట్ చేశాండ్రు మేము ఒక మూడు ఎపిసోడ్ తర్వాతనో ఎప్పుడు తర్వాతనో నేను వచ్చిన ఇక్కడకి కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరు ఎంతో బాధ్యతగా నమ్మకంగా జరిగించిన అలా మాధురి కూడా ఎంతో ఈ మూడు ఈ ఈ వంద రోజులు ఎంతగానో మంచిగా నడిపించింది అని ఎంతో ప్రాయాసడింది ప్రతి ఒక్కరిని ఒకే సమానంగా దృష్టిగా చూసి అందరికీ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది ముఖ్యంగా కొత్త వారికి ఎక్కువ మాధురి సిస్టరు చాలా అవకాశం కల్పించింది ఎంతో ప్రోత్సహించింది అట్లా దేవుడు ఆమెని ఈ యొక్క రోజులు దేవుడు బహుబలంగా ఆమెను వాడుకున్నాడు కాబట్టి దేవుడు ఆ దేవుడు ఇంకా దేవుడు సేవలో ఇంకా వాడుకోవాల ఇంకా దేవుడు ఆమెను ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలి కాబట్టి నాకు దేవుడు మంచిగా ఇక్కడ మనం ఎన్నో వాక్యాలు అన్న ద్వారా నేర్చుకున్నాం అన్న ద్వారా కానీ గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్ ద్వారా సిస్టర్ ద్వారా దేవుడు మమ్మల్ని కూడా ఎన్నో వాక్యాలు మాకు ఇక్కడ చెప్పడం వల్ల ఎంతో సేవకులకు ఏ రీతిగా చెప్పాలన్న దృష్టిలోనే దేవుడు కూడా మా వాక్యాలు బయలుపరచండి మేము కూడా చెప్పినాం కాబట్టి ఇది దేవుని కృప దేవుని దృష్టి ఆయన మన పట్ల ఉంది కాబట్టి ఇది మనకు గొప్ప భాగ్యము ధన్యత ఎందుకంటే మనం ప్రకటన గ్రంథం చూసిన ఎన్నో వాక్యాలు దేవుడు ఈ పదిహేను రోజులు నడిపించడం అంటే చూడండి ఇది దేవుని వల్ల కలిగింది కాబట్టి అది కొనసాగుతూ ఉంది కాబట్టి కొంతమంది వస్తున్నాం నేను కూడా కొన్ని సందర్భాల్లో రాలేకపోయినా కొన్ని పరిచరులకి వేరే గ్రామాలకి ప్రయాణాల్లో ఉన్నప్పుడు కానీ కొన్ని కొన్ని వేరే కారణాల వల్ల నేను రాలేకపోయినాను కానీ దేవుడు ఇది ఇంకా ముందుకి కొనసాగాల నడిపించే వాళ్ళు తర్వాత ఎవరో వాళ్ళు కూడా ఇంకా మంచిగా నడిపించాలా ఇంకా మనం దేవుని ద్వారా ఎన్నో నేర్చుకోవాలా అది ఇతరులకు మనము చెప్పాల అది దేవుడు ఇక్కడ మనకి ఒక బడిలాగా పెట్టండి కాబట్టి ఇది ఎంతమంది ఇది బడి అనుకుంటున్నారో ఇక్కడ దేవుడు దృష్టి ఉంది ఇక్కడ దేవుడు ఉన్నాడు దేవుడు ప్రతి ప్రతిదినం మాట్లాడుతున్నాడు మనతో అని ఎంతమంది గ్రహిస్తున్నారో వివేచిస్తున్నారో నాకైతే తెలియదు కానీ కానీ దేవుడిని దృష్టి ఇక్కడ ఉంది కాబట్టే ఆయన తన ఉద్దేశాలన్నీ ఆయన తనలో ఉన్నవన్నీ ఆయన బయటకు తీసి మనకు తెలియజేస్తుంది ఎన్నో గూఢమైన సంగతులు మర్మములు రహస్యాలు ఎవరు చూడని రీతిగా ఎవరు చెప్పని రీతిగా దేవుడు ఎన్నో ఆత్మీయ సత్యాలు ఎన్నో ఆత్మీయ సంబంధమైన పాఠాలు అవి హెచ్చరిక కావచ్చు ఆదరణకరంగా చూడండి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో రీతిగా వాడుకొని ఎన్నో వాక్యాలు నేనైతే కొంతమంది వాక్యాలు కూడా నేను నోట్ చేసుకొని అవి నేను ఎక్కడైనా చెప్పేదానికి దాన్ని ఉపయోగించుకుంటా దాని అంశానికి అట్లా దేవుడు ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకున్నాడు కాబట్టి ఇది బడి మనం నేర్చుకున్నాక ఇతరులకు వాటిని మనం బోధించాలి ఇతరులకు వీటిని మనం తెలియజేయాల అన్న ఉద్దేశము దృష్టి దేవుడు మన పట్ల ఉంది కాబట్టే ఈ అవకాశం దేవుడు మనకి ఇచ్చింది కాబట్టి ఇది దేవునికే మహిమ కలుగుని కాక ఎందుకంటే ఈ పదిహేను సంవత్సరాలు ఆయన కృప ఉంది కాబట్టి ఆయన నడిపింపు ఉంది కాబట్టి ఆయన సహాయం మనకు ఉంది కాబట్టి ఏ కారణాల చేత కూడా మనం ఇది ఆపకుండా ఇది ముందుకు కొనసాగుతుంది కాబట్టి ఎంతో మంది సేవకులు మేము తర్వాత ఇంకా కొత్త కొత్త వాళ్ళు అట్లా ఎంతో మందికి ప్రోత్సాహకరంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చేలాగా వాళ్ళను కూడా మోటివేట్ చేసి సేవ చేయాలా అన్న వారి హృదయంలో ఒక దృఢమైన భావాన్ని కలిగజేసేలాగా ఈ పరిచర్య మనకి ఎంతగానో ఉపయోగపడింది అందులో లబ్ధి పొందిన వాళ్ళలో అయితే నేను ముందుంటాను ఎందుకంటే ఇది నాకు ఎంతో ఇచ్చింది ఎందుకంటే నాకు వాక్యం చెప్పడం రాదు నాకు ప్రార్థన చేయడం రాదు కాబట్టి అలాంటి నన్ను దేవుడు మొదట ఇక్కడే ట్రైన్ చేసిండు నన్ను ఇక్కడే సిద్ధపరిచిండు కాబట్టి ఇది దేవుని ద్వారా ఎందుకంటే ఈ యొక్క ఆన్లైన్ వర్షిప్ మన లాక్డౌన్ వర్షిప్ వల్ల దేవుడు ద్వారా దేవుని విషయంలో నేను ఎంతగానో లబ్ధి పొందినాను నన్ను కూడా దేవుడు ఎంతగానో బలపరిచిండు నా విధానాలు బాగలేకపోతే ఇతర్ల ద్వారా దేవుడు నని హెచ్చరించండు అట్లా ప్రతిదినము దేవుడు తన ఉద్దేశాన్ని తన ఆలోచనని తన యొక్క విధానాలన్నీ దేవుడు మనకి తెలియజేస్తుండు కాబట్టి మనం ధన్యులం ఒక వాక్యం ఉంటుంది నీ మందిరం ముందు నివసించు వారు తెలుసు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడితే అక్కడ ఏసుప్రభు ఉంటే అదే మందిరము మనమే ఆయన మందిరం కాబట్టి కాబట్టి ధన్యత ఇచ్చిన దేవునికి మహిమ కలుగును కాక ఎంతగానో నడిపించిన మాధురి సిస్టర్ కూడా నా వందనాలు కాబట్టి సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక మీ అందరికీ వందనాలు ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్లాడ్ ఫస్ట్ అందరికీ ప్రైజ్ అలాడ్ మాధురి సిస్టర్ గురించి ఫస్ట్ చెప్పాలి తను ఈ ఆరాధన అనిపించిన ఈ హండ్రెడ్ డేస్ లో కూడా ఎక్కడ కూడా తడబడకుండా ఎంతగానో నా నేను ఒకటే అనుకుంటే ఏంటంటే ఈ ఈ అది అది మీరు ఏమన్నా ఎట్లైనా మీరు ఎందుకంటే అది ఆల్రెడీ మీరు దాని అంతటా మీరు రుచి చూసినారు కాబట్టి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఒకటేంటంటే ఈ గ్రూప్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు అందరూ కూడా దేవుని ఆత్మ చేత సంపూర్ణంగా నడిపించడం నేను నమ్ముతున్నా మొట్టమొదట ఇది ఖచ్చితంగా దేవునికి ఆత్మనే మనం నడిపించి ఆయన పరిశుధాత్మ నడిపింపు ప్రకారంగానే ప్రతి ఒక్కరూ ఈ ఒక బాధ్యత పూర్వకంగా ప్రార్థన ముఖ్యంగా ప్రార్థనా పూర్వకంగా ఈ ఆరాధన నడిపించడం చాలా ప్రార్థనా పూర్వకంగా ఉంటే ఈ యొక్క ఈ ఆరాధన నడిపించలేం ఎందుకంటే స్టార్టింగ్ నేను గతంలో కూడా నేను చెప్పాను స్టార్టింగ్ దిలీప్ ప్రదర్పించినప్పుడు కానీ స్టార్టింగ్ ఫౌండర్స్ ఫస్ట్ ఈ గ్రూప్ స్టార్ట్ చేసింది ఎంతమంది అయితే అక్కడి నుంచి మనము తీసుకొని ఒక చక్రవర్తి బ్రెదరు ఒక వన్ ఫిఫ్టీ డేస్ దాకా తీసుకొచ్చింది ఆయన ఎంతగానో ప్రయాసపడి ఈ ఆరాధన ఆరంభించి ఎంతగానో త్యాగం చేసుకొని బాధ్యత తీసుకొని ఆ టైంలో లాక్డౌన్ టైంలో ఆయన ముందుకు తీసుకెళ్ళి అంటే ఈ ఇది ఎట్లా స్టార్ట్ అయింది అనేది కొంతమంది కొత్త వాళ్ళు తెలియకపోవచ్చు కొంతమంది తెలిసి ఉండొచ్చు కానీ రిపీట్ ఎందుకు చేస్తున్నా అంటే ఇది ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి దేవుడు తీసుకెళ్ళి అనేది దీంట్లో ఉన్న వాళ్ళు ఎంతగా దేవుని కృపలు ఏ దేవుని ప్రొటెక్షన్ ఏ రీతి ఏ రీతిగా బలపరచబడ్డనేది మీ అందరు దాని సాక్షులు అయితే అయిపోయిన ఆ టైంలో ఏం జరిగిందంటే అందరూ ఇక ఆ లాక్డౌన్ టైంలో ఒక ఉద్యోగాలు స్టార్ట్ అయిపోయి ఇంకా టైమింగ్ అనేది టైం కుదరట్లేదు చాలా తర్వాత ఒక రోజు లాస్ట్ ఒక రోజు సందశేఖరణ నేను ఇంకొక విజయ బ్రదర్ ఒక బ్రదర్ ఉండే మేము ముగ్గురిమే ఇంకా బ్రదర్స్ ఆల్రెడీ అందరూ అయిపోయారు కాబట్టి మెల్ల మెల్గ ఎత్త కట్ చేసి టూ స్టాప్ చేస్తాం బ్రదర్ అని చెప్పని ఇక కొంతమంది అయితే ఇంకా అందుండి సరే బేర్ ఎవరు వస్తలేరు కదా అంటే నేనుండి సరన్నా ఇప్పుడు ఎవరు రాట్లేదు కరెక్టే కదన్నా మనమన్నా రోజు చేసుకుందాం అన్నా కొన్ని కొన్ని అని చెప్పంటే సరే నీ ఇష్టం బ్రేదర్ అని చెప్పి సరే అని చెప్పి ఇక ఏం చేశా విజయ భయర్ కూడా ఏమన్నా సరే బ్రదర్ మీరు కూడా చేద్దాం బయట ముగ్గురిని చేద్దాం బయట అని తర్వాత కొంత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే అతను కూడా వర్క్ బిజీ వాళ్ళకి అందరికీ ఆ లాక్డౌన్ లో ఒక అందరికి ఉద్యోగాలు స్టార్ట్ అయ్యాను కాబట్టి టైం దొరకలేస్తడు తర్వాత ఆయన కూడా కొంతకాలం తర్వాత డ్రాప్ అయిపోయింది తర్వాత చంద్రశేఖర్ నేను ఇద్దరం కలిసి అన్న వాకింగ్ చెప్తే నేనుంటా నేను వాకింగ్ చెప్తే అన్న వింటా అంత కొంతకాలం చాలా లాంగ్ వెళ్ళిపోయింది తర్వాత ప్రార్థన చేసినము దేవా ఇది ఎట్టి పరిస్థితులు ఆపదు ప్రాబ్ అప్పటికి ప్రకటన గంధం ఆల్రెడీ స్టార్ట్ అయింది ప్రకటన్ గంధం స్టార్ట్ అయ్యి మొదటి రెండో అధ్యాయంలో ఉంది ఆ టైంలో అందరూ డ్రాప్ అయిపోయినారు కాబట్టి ప్రకటన కన్నా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకొని చాలా ఉందని చెప్పి ఇక ఎట్లా ఉన్నా సరే అప్పుడు నాకు చాలా స్ట్రగులింగ్ ఉండే వర్క్ ప్లేస్ లో కానీ ఆ టైంకి ఏదో అల్లారం కొట్టినట్టు గంట కొట్టినట్టు టెన్ ఓ క్లాక్ గానే అట్లా స్టార్ట్ చేసేవాళ్ళమాట ఆ టెన్ ఓ క్లాక్ది కాస్త వన్ క్లాక్ వెళ్ళిపోయింది వన్ క్లాక్ తర్వాత కొంతకాలం నడిపించిన తర్వాత వన్ క్లాక్ తర్వాత లాస్ట్ కి ఇంకా థౌసండ్ డేస్ తర్వాత ఆ టూ హండ్రెడ్ డేస్ నుంచి థౌసండ్ డేస్ తగ్గ నేను నడిపించాను తర్వాత కొత్త వాళ్ళు దిలీప్ బ్రదర్ పరిశుద్ధిరావు తర్వాత మన కేవీ పంలో దీపాస్ ఇస్తారు స్వరాజ్ బ్రదర్ క్యాథలిన్స్ ఇస్తారు ఇంకా శ్రావణ్ ఇంక మెల్లమెల్లగా అందరినీ ఫోన్లు చేస్తే అందరూ జాయిన్ అయిపోయింది ఆ రకంగా కొంతకాలం పోయిన తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళందరూ కూడా అంతా వెళ్ళిపోయారు కొత్త కొత్త వాళ్ళు వచ్చేసింది తర్వాత మళ్ళా వచ్చింది అట్లా నేను ఈ ప్రకటన కింద ముందు కొన్ని కొన్ని టాపిక్స్ రావటము సమర్థవంతమైన వాకు తర్వాత ఎన్నో టాపిక్స్ మనం చూసినాం గతంలో దేవుడి ఏడు ఆత్మల గురించి ప్రటన గంధాలు కొన్ని మర్మాలు తర్వాత కొన్ని విషయాలు ఆత్మ సంబంధమైన విషయాలు ప్రవచనాలకు సంబంధించి అర్థం చేసుకోవాలి ఎన్నో టాపిక్స్ అన్ని ఉన్నాయి రికార్డింగ్ అవన్నీ తీసుకెళ్తా ఉంటే ఆ ఒక తర్వాత థౌసండ్ డేస్ తర్వాత తీసుకెళ్ళిన తర్వాత అన్న ఉన్నాడు డేస్ తర్వాత క్లోజ్ చేస్తాం బ్రదర్ అని చెప్పని అనుడు అంటే అన్న క్లోజ్ చేయాలని ఆయన ఉద్దేశం కాదు అంటే ఆయన ఆ స్థితిని బట్టి అట్లా చెప్తాను అనమాట అంటే నేనేమంటానేమని అయితే నేనేమన్నా లేదన్నా ఇంకా కొత్త వాళ్ళు వస్తారు నేను ప్రార్థన చేస్తే నాకు దేవుడు బయలుపరిచింది కొన్ని కొత్త కొత్త వాళ్ళు వస్తాను దేవుడు నాకు చూపించాడు తర్వాత ఇది ఎట్టి పరిస్థితులు ఆపొద్ది చెప్పి ఆ వన్ ఓ తీసుకొచ్చి రాత్రి మేమనుకున్నట్టే మన బైబిల్ స్టడీ లాగా వారానికి వస్తా నడిపిద్దామని అట్లా ప్లాన్ చేస్తే సరే బే నీ ఇష్టం బేరు నువ్వు ఎట్లాంటి అట్లానని సరే అని చెప్పి తర్వాత నాకు అప్పుడు తృప్తి కలగలే మనసు ఊరుకోలేడు రెగ్యులర్ గా నడిపించేది రోజు వారానికి వస్తా నడిపించేది ఏంది అని నాకు ఆలోచన వచ్చి అట్లా కాదు ప్రభు అని చెప్పి ఇంకా నేను ప్రార్థన చేసుకొని తర్వాత నాకు అనిపించింది ఏదన్నా టైమింగ్స్ చేంజ్ చేద్దామన్నా సాయంత్రం పెడదాం అందరూ ఈవినింగ్ అందరూ వస్తారు కాబట్టి వన్ వన్ అవర్ పెట్టుకుందాం అంటే సరే బ్రదర్ అని చెప్పండి థౌసండ్ డేస్ తర్వాత ఇక ప్రార్థన చేసుకుంటే దేవుడు ప్రేరేపణ ఏమి ఇచ్చాడంటే దిలీప్ బ్రదర్కి ఇచ్చింది ఆ రోజు తర్వాత తను కొంత కొంతకాలం నడిపించిండు తర్వాత ఆయన కూడా ఎంతగానో ప్రయాసపడి ఎంతగానో నడిపించిండు ఆరాధన అందరూ ఫోన్లు చేయటం అంతా ఎంత భారంతో కూడింది కాబట్టి ఈ పరిచయంలో ముందు కొనసాగే వాళ్ళు ఎవరైనా లీడర్స్ కొత్త లీడర్స్ ఎవరైనా ఉన్నా కానీ ఎంతో ఓర్పు సహనముతోని అందరిని సహించాలా భరించాలా అనేకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి కానీ వాటి కలుపుకొని సమంగా సమకూడి స్నేహభావంగా మనం సమాధానంగా మనం వెళ్ళాలా అనేది చాలా ముఖ్యమైన పాయింట్ అది మనము కాబట్టి ఆ రీతిగా అతను నడిపించిండు కొంతకాలము తర్వాత మన స్వరాజ్ బ్రదర్ చాలా రోజులు నడిపించింది స్వరాజ్ బ్రదర్ కూడా తర్వాత మన మాధురి సిస్టర్ ఇవ్వడం జరిగింది అది అన్ని ప్రార్థన పూర్వకంగానే అవి ఎవరికి వాళ్ళ లీడర్షిప్ అన్నప్పుడు అది ప్రార్థనా పూర్వకంగానే దేవుడు బయలుపరిచేయండి కాబట్టి ఇది ప్రభాలే కలిగిందో మేము సంపూర్ణం అనుకున్నాం ఇందాక దిలీప్ దగ్గర చెప్పినట్టు దేవుని ఆత్మ ఇవన్నీ సాధ్యమన్నారు ఇది మనుషుల వల్ల కలిగింది కానే కాదు అంటే దేవుని ఆత్మ అది ఇన్ని అప్పుడే కనుక టూ వన్ వన్ డేస్ కానీ స్టాప్ చేస్తుంటే ఈరోజు ఎంతోమంది ఎన్ని టాపిక్స్ మనం మిస్ అయిపోయేవాళ్ళం కానీ ముఖ్యంగా ప్రధాన గంధం అందులోకెళ్ళి ఇవన్నీ కూడా రవ్వలే కలిగింది ఎందుకంటే ఒక తరంలో ఒకరి నుంచి ఒకరికి అది పోవాలా ఎందుకంటే అందరూ ఈ లీడర్షిప్ లో పాల్పొందాలా అనుభవాలు నేర్చుకున్నప్పుడే రాబోయే దినాల్లో ఏ రీతిగా పరిచర్ చేయాలా ఎట్లా సహించాలా సేవకులతో ఎట్లా సంభాషించాలా ఏ రీతిగా వాళ్ళు లీడ్ చేయాలనేది మనకి ఆ యొక్క అనుభవం ఇదొక థియాలజీ స్టూడెంట్స్ లాగా మనం నేర్చుకొని కాలేజీ లాగా నేర్చుకొని నాకు తెలిసి ఏ థియాలజీ కాలేజీలో కూడా నేను సత్యాలు చెప్పని నేను అమ్ముకుంటా భవిష్యత్ చెప్పుంటే మాకు తెలియదు ఎందుకంటే అది మన గొప్పతనం కానే కాదు కాబట్టి నాకు తెలిసిన కాడికి నేను చూసిన కాడికి చాలా మందిని చూసినా కానీ ఇలాంటి ఆత్మీయమైన సత్యం నేనైతే ఎక్కడ చూడలే కాబట్టి ఈ రీతిగా ఉండటం వల్ల అందరూ ప్రోత్సహించబడరు సేవకులు ముఖ్యంగా లాక్డౌన్ ప్రేయర్ లో మార్నింగ్ ప్రేర్ స్టార్ట్ చేసినప్పుడు ఈవినింగ్ మన గ్రూప్ చాలా మంది ఉండేవాళ్ళు అయితే ఈ పెద్దవాళ్ళు అవుట్ గ్రూపే అక్కడ జాయిన్ అయ్యే అయితే ఆ టైంలో నాకు అనిపించింది వీళ్ళు రోజు ఎక్కడ ప్రేయర్ చేస్తారు లాక్డౌన్ లో అన్ని చర్చలు బంద్ కదా ఎక్కడ ప్రేయర్ చేస్తున్నారు అని అని చెప్పినప్పుడు నాకు తర్వాత అన్నకు ఫోన్ చేస్తే ప్రతిరోజు మధ్య టెన్ ఓ క్లాక్ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది పేరు వన్ అవర్ వన్ అవర్ చేస్తే క్లోజ్ చేస్తున్నాం ఎక్కడ చేస్తున్నాను అంటే ఆన్లైన్ పేరు అని చెప్పి స్కైప్ ఆన్లైన్ అంటే ఆ స్కైప్ అనేది నాకు తెలియదు ఆ టైంలో నాకన్నా నా కీప్యాడ్ ఫోన్ ఉండే నా దగ్గర స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి ఎట్ట యూజ్ చేయాలో నాకు తెలియదు ఆ టైంలో సరే ఎలాగో ఎట్ట కట్ చేసి ఖర్చుతో కూడింది సరే అని చెప్పి ఆ టైంలో కూడా కష్టం ఉండే అయినా కానీ ఒక స్మార్ట్ ఫోన్ తర్వాత కాన్ఫిడెన్స్ కాల్ అని కొంతసేపు కొన్ని రోజులు చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ కాల్ చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పి స్కైప్కి మారింది మనం మన హ్యాండ్వర్లకు వచ్చినప్పుడు స్కైప్ మనం క్రియేట్ చేసినాం అన్న క్రియేట్ చేసినాం స్కైప్ అట్లా చేసుకుంటూ అట్లా అట్లా తీసుకుంటూ ఈ రోజు వరకు అది వచ్చిందంటే ఎన్నో టాపిక్స్ ఎన్నో విషయాలు అది కేవలం ప్రవ్వలే కలిగింది ఎంతో మంది బెనిఫిట్ పొంది ఆ టైంలో అయితే సాయంత్రం పాటు ఈవినింగ్ పేరు లో ఏమైంది ఆ మార్నింగ్ పేరు బంద్ ఈవినింగ్ పేరు నడుస్తుంది కొంతకాలం ఆ ఈవినింగ్ పేరు నేను స్టార్ట్ చేశాను నువ్వు కూడా స్టార్ట్ చేయబేదని చెప్పి అన్న చెప్పినావు బ్రెదర్ ఇది వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా పెట్టింది కాబట్టి మన గ్రూప్ నువ్వు స్టార్ట్ చేయాలంటే వాళ్ళు మార్నింగ్ పది గంటల స్టార్ట్ అయితే మంద సాయంత్రం ఎయిట్ క్లాక్ స్టార్ట్ అయ్యేది కనీసం పదహారు మంది జాయిన్ అయితే స్టార్టింగ్ పప్పు బెదరు జాన్ బ్రేదరు ఉండే నేను ప్రార్థన చేసిన ప్రాభ ఇది ఎట్లా స్టార్ట్ చేయ ప్రార్థన చేసి నువ్వు స్టార్ట్ చేయని చెప్పుకొని దేవుడు నాకు ప్రేరేపణ ముగ్గురు ఫస్ట్ రోజు స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు స్టార్ట్ చేసినాము తర్వాత రేపు దీన్ని మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు బిజీ అయిపోయి ఇద్దరు ఇద్దరు రాలేదు ప్రభావ ఇప్పుడు ఏం చేయలే ప్రభావ అని చెప్పి నాకు అనిపించింది వాళ్ళు రాకపోతే రాకపోయారని చెప్పి నేనేం చేసిన నాకు ఒక వచ్చింది నేనైతే ఆపకూడదని చెప్పేసి మళ్ళీ నేను ఆ రోజు చేసిన ప్రేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే రోజు పొద్దున్న నాకు ఒక తలంపు ఫోన్లు చేస్తే వాళ్ళు వస్తారు కదా అని ఒక తలంపు అప్పుడు శ్రవణ్ బెదర్కి వీళ్ళంతా క్యాథలిన్స్ ఇస్తారు దీపాస్ ఇస్తారు ఫోన్ చేస్తే ఒక్కసారిగా పదహారు మంది జాయిన్ అయ్యే వాళ్ళు కాన్ఫిడెన్స్ కాళ్ళు మంది అంటే కనీసం త్రీ అవర్స్ పోతుండే ఆ టైంలో రికార్డింగ్ త్రీ అవర్స్ పోతే నైట్ పన్నెండు ఒక్కసారి ఒంటి కంటే కూడా అవుతుండే ప్రేయర్ అట్లా అట్లా పోతుండే అందరు ప్రయోజనలు వర్షిప్ అవన్నీ చేస్తూ అట్లా కొంతకాలం తర్వాత వాళ్ళు కొంతకాలం తర్వాత వాళ్ళు కూడా పోండి అయితే దీపాశ్రీస్కి మన శ్రావణ బ్రదర్ స్వరాజ్ బ్రదరు ఆ రూపాస్ బ్రదర్ చెప్పేవాళ్ళు బ్రదర్ మీరు కూడా వాక్యాలు చెప్పండి వెళ్ళండి లేదంటే మేము ఎప్పుడు చెప్పండి మీరు మెల్లమెల్ల స్టార్ట్ చేయండి బ్రదర్ అని చెప్పండి అప్పుడు వాళ్ళు వాక్యాలు ఆ టైంలో స్టార్ట్ చేయటం తర్వాత అప్పుడు ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు మనం ఏం చేసినాం సంపూర్ణంగా ఇక వాళ్ళు వదిలిపెట్టిన తర్వాత అప్పుడు మనం కేబీపీం మనం తీసుకున్నది కేబీపీఎం మీద ఇక మనం అందరు నడిపిస్తాయి అక్కడున్న మన గ్రూపులకు వచ్చి మన శ్రావణ్ బ్రదరు వీళ్ళంతా స్వరాజ్ బ్రదరు క్యాథలిన్స్ ఇస్తారు రూపస్ దీపస్ ఇస్తారు ఇంకా పవిత్ర వాళ్ళు కొంతమంది అందరు చాలా మంది వచ్చింది తర్వాత కొంతకాలం తర్వాత రెండు గ్రూపులు డివైడ్ అయిపోయింది అట్లా తర్వాత చివరికి ఒకటే గ్రూపు తయారైపోయి ఈ రోజు ఈ రీతిగా దేవుడు సమర్థవంతంగా నడిపించంటే కేవలం ఆయన యొక్క నడిపింపు ఏముని ఆత్మ మనలో ఉండి నడిపించి నేను అయితే నమ్ముతున్నాం ఈ లీడర్స్ అందరూ దీప్ పేదర్ నుంచి క్యాథరిన్ సిస్టర్ తర్వాత మాధురి సిస్టర్ మాధురి సిస్టర్ అయితే ఫస్ట్ టైం తను ఎంతగానో స్ట్రగ్లింగ్ అయింది ఒక టైంలో మేము కూడా కొంత కొత్త వాళ్ళు తీస్తామంటే వాళ్ళకి ఫోన్లు చేయటం మేము పరిచయం చేయటం అట్లా అందరూ హెల్ప్ చేస్తారు మా గ్రూపులో వాళ్ళంతా కూడా కాబట్టి ఇది ప్రవ్వలే కలిగింది మాధురి సిస్టర్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ఆరాధన నడిపించినందుకు నెక్స్ట్ లీడర్ దీపా సిస్తారు కాబట్టి ఆమెకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ఆరాధన ఎట్టి పరిస్థితులు ఆపకుండా ముఖ్యంగా ప్రార్థన పూర్వకంగా మనం అందరినీ ప్రోత్సహించాల కొత్త కూడా జాయిన్ చేయాలా పాత వాళ్ళు మనం ఉన్నాము ఆల్రెడీ బలపడ్డ కాబట్టి బలపడ్డ వాళ్ళని చెప్పి ధీమాగుండేది కాదు కాబట్టి ఇంకా మనకు బలం కాబట్టి కొత్త తీసుకొచ్చి ఇంకా వాళ్ళు ట్రైన్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ కూడా సిద్ధపరచాలా ఈ గ్రూప్ ద్వారా అనేది నాకు ఆశ కాబట్టి ఆ ప్రయాసంలో మనం అందరం ప్రార్థన పూర్వకంగా పోతూ ఈ ఆరాధన ఎంతకాలం తీసుకొచ్చిందంటే అది ఖచ్చితంగా ప్రవ్వలే కలిగింది ఎవరు గొప్పతనం లేనిలేదు ఇక్కడ కేవలం ఆయన కృపనే స్థాపించిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు కానీ ఈ రోజు వరకు అది నడుస్తుందంటే ఇన్ని టాపిక్స్ మనం చూస్తున్నాం బ్రదర్స్ సిస్టర్ ధర ఒక్కొక్కరు మించి ఒకరి మించి ఒకరు వాక్యాలు చెప్తాం ఆత్మీయమైన విషయాలు కాబట్టి ఒక ఒక మాట చెప్పి నేను ముగిస్తాను సమయం ఎక్కువ తీసుకున్నాను అంటే ఈ ఆరాధన ఎట్లా స్టార్ట్ అనేది నేను చెప్తున్నా తర్వాత జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు అది మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు అయితే ఈ గ్రూప్లో ఒక విషయం ఏంటంటే ఒకరి ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కొత్తగా రక్షణ పొందిన వాళ్ళు తర్వాత ఆత్మీయంగా మధ్య స్థితిలో అంటే మిడిల్ స్టార్టింగ్ నుంచి మిడిల్ లోకి మిడిల్ నుంచి హైర్ కొంచెం ఉన్నత స్థితిలోకి ఒక స్థితికి పైకి వెళ్ళిన వాళ్ళు మూడు రకాల గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఆత్మీయంగా ఉన్న వాళ్ళని ఈ ఆత్మీయంగా దశలు మిడిల్ రేంజ్ అంటే కొంత ఆత్మీయ కొంత బలపడ్డ వాళ్ళు ఈ కింద బల కొత్తగా వాళ్ళు ప్రోత్సహించే తీరు వాళ్ళ వాక్య పనిచేయ ఒకటి అయితే తర్వాత కొంత బలపడ్డ వాళ్ళు ఇంకొంచెం బలపడిన వాళ్ళని ఏ రీతిగా వీళ్ళు తీసుకొని రావాలా అనేది ఒక పనిచర్యలో అట్లా ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరు దేవుడు ఆ రీతిగా వాక్యాల ద్వారా ప్రోత్సహించడం బలపరచడం హెచ్చరించటం ముఖ్యంగా అన్ని విషయాల్లో ప్రభు నేను నాకు తెలిసి అనుకుంటా ఫైవ్ హోల్డ్ మినిస్టర్ అంటే ఖచ్చితంగా కేబీపీఎంలో ఉందని అయితే నమ్ముతాను కాబట్టి ఐదు రకాల పరిచయలు కేవలం కేబీపీఎంలో ఉన్నాయి అది ఎవరిలో ఉన్నాయి కూడా నాకు తెలుసు కాబట్టి ఎవరి పిలుపు వాళ్ళదే కాబట్టి అన్ని ఐదు రకాల పిలుపులు కలిగిన వాళ్ళు మన పరిచర్యలో ఉన్నారు కేబీపీఎంలో ఉన్నారు నేనైతే సంపూర్ణంగా నమ్ముతా ఎందుకంటే వాళ్ళు వాకని చెప్పే పరిచర్ కానీ వాళ్ళు చెప్పే బోధ కానీ అన్ని మనం గమనిస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా అలాంటి పరిచర్లు ఉన్నాయని నమ్ముతాను కాబట్టి ఇది మేము ధైర్యంగా చెప్పగలను ఏ ఐదు రకాల పరిచయలు ప్రతి సంఘంలో ఉండాలని దేవుని ప్రణాళిక అపుస్తుల బోధ ఉన్నాయి కానీ అపస్తుల బోధ అనేది మన ద్వారా స్టార్ట్ అయిందని నమ్ముతా మన అపస్తుల బోధ నమ్ముతాం కాబట్టి మనం అంతా కూడా రాబోయే దినాల అపుస్తుల బోధ ఆ కార్యాలు మనం చేస్తాం నేనైతే సంపూర్ణంగా నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది అది దేవుడు బయలుపరిచింది కూడా కాబట్టి దాని కొరకు మనం సిద్ధపడుతున్నాం ముందుకు వెళ్తున్నాం తప్పకుండా ప్రభు మనందరినీ ఆ రీతి నడిపిస్తారని నమ్ముతున్నాం ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంతకాలం ఆరాధన నడిచింది కాబట్టి దేవునికి వందనాలు సహకరించిన బ్రదర్ సిస్టర్స్ కి అందరికీ ముఖ్యంగా ఫస్ట్ నుంచి దిలీప్ బ్రదర్ కి తర్వాత క్యాథలిన్ సిస్టర్ స్వరాజ్ వారికి ఈ రీసెంట్లీ మాధురి పరిశుద్ధరావు బ్రదర్స్ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెప్తున్నాను దేవుడు ఇంత గొప్ప అవకాశం మనకి ఇచ్చింది కాబట్టి ఒక విషయం ఏంటంటే మీకు లీడర్షిప్ మీకు కావాలంటే ఒక విషయం మీతో చెప్పదలుచుకున్నా రెగ్యులర్ గా ఎవరైతే పాలు పొందుతారో వాళ్ళకే ఈ లీడర్షిప్ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఇది మీరు దయచేసి కొంచెం అర్థం చేసుకొని ఆశిస్తున్నాను కాబట్టి రెగ్యులర్ గా అటెండ్ అయ్యే వాళ్ళకే ఈ లీడర్ చెప్పడం జరుగుతుంది కాబట్టి రెగ్యులర్ గా ఆయన మనం పాలుబంతు నేర్చుకుంటూ తర్వాత కొత్తగా లీడర్ లీడర్గా జాయిన్ అయిన వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ప్రార్థన పూర్వకంగా ఉండాలి తర్వాత కొత్త వాళ్ళని తీసుకొచ్చేటట్టు చేయాలనేది ఒక మరోసారి మీ అందరికీ మేము ఏసుక్రీస్తంలో ప్రేమ పూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన మాధురి సిస్టర్ వందనాలు థ్యాంక్ యూ సిస్టర్ ఇంకా గ్రూప్లో వందనాలు దేవుడు ఇంత గొప్ప కార్యాలు మన జీవితంలో చేసింది కాబట్టి ఎన్నో విషయాలు ఎంతో స్థితిలో ఉన్న మన అందరినీ వాక్యపు ద్వారా బలపరచడం అనేది ఇది చిన్న విషయం కాదు కాబట్టి దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది ఇవన్నీ నడిపిస్తే నమ్ముతున్నాను కాబట్టి ఎంత అవకాశం ఇస్తున్న మాధుర్ సిస్టర్కి అందరికీ ప్రత్యేక వందనాలు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తూలు అర్పించుకుంటున్నాం సమస్త ఘనత మహిమీ ప్రభుత్తి ఆయన వల్లే కలిగింది ప్రభుత్తి సమస్త ఘనత మహిమ థ్యాంక్ సిస్టర్ మాధురి సిస్టర్ ఈ ప్రేయర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డేస్ నడిపించింది యాక్చువల్లీ తను నడిపించే మూమెంట్ లో తను ఎంతో భయపడ్డది ఎట్లా నడిపిస్తాను ఎట్లా చేస్తాను చాలా భయపడ్డది కానీ దేవుని యొక్క సహాయం చేత తను ముందుకు నడిపించింది అంటే అది దేవుని యొక్క కృప ఎందుకంటే తనకు అనుభవం లేకపోయినా ఈ లీడ్ చేయడం వల్ల తనకు ఎంతో అనుభవం వచ్చింది ప్లస్ ఇంకా మేము ఎలా చేసిందంటే ఎంతో ఎక్స్పీరియన్స్ కలిగిన పర్సనల్ లాగా ఆ లీడ్ తీసుకుంది కాబట్టి అది దేవుని యొక్క కృప ద్వారానే ముందుకు వచ్చిందని నేను విశ్వసిస్తున్నాం ఆ తను పర్సనల్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఏదైనా ఉన్నా సమాధానం పరచడం ప్రతి వారితో షేర్ చేసుకోవడం ఎవరైనా ఆపదలో ఉన్నా ప్రతి ప్రేరేక్ ఫస్ట్ తీసుకురావడం వారి కోసం ప్రార్థించడము ఇది మెయిన్ ఇంపార్టెంట్ సో అవి కూడా ప్రార్థనాంశంలో పెట్టించడము క్రమంగా ఎవ్రీథింగ్ ఈ కరెక్ట్ గా ఈక్వల్ గా నడిపించుకుంటూ వచ్చింది సో ఇవంతా దేవుని యొక్క కృప ద్వారా నడిపించింది సిస్టర్ మీకు కృతజ్ఞతలు ఎందుకంటే ఎవరికి ఫస్ట్ టైం లీడ్ ఇచ్చినప్పుడు కూడా ఎవరు సరిగా చేయరు తడుపాస్తుంటారు నీకు అలాంటిది ఏం లేదు క్లియర్ గా ప్రానస్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా చేశారు దేవుని యొక్క కృప ద్వారా యాక్చువల్లీ ఈ థీమ్ లో మన కేఎంలో చెప్పిన ప్రతి వాక్యాలే కానీ సాంగ్సే కానీ కొత్త కొత్త వాళ్ళు నేర్చుకుంటున్నారు యాక్చువల్లీ ఈ కాలం వరకు మినిస్టర్ లో మనము వచ్చిందే ప్రతిదీ నేర్చుకోవడానికి ఏది మన గోపతనం లేదు ప్రతిదీ దేవుని యొక్క కృప ద్వారానే ముందుకొచ్చాం కేవలము ఆయన మనల్ని నడిపిస్తున్నాడు ఆయన మన ముందుండి నడిపిస్తున్న ఆ యొక్క ధైర్యం తెలుస్తుంది ఎందుకంటే ఇంత కాలం వరకు రన్ అవుతుందనంటే దేవుని యొక్క కృపత వారనే ఒకవేళ ఈ వాక్యం లేకపోయి ఉంటే ఆ మనం అందరం మధ్యలో ఆగిపోయేవారు ఎందుకంటే సహవాసం అనేది మెయిన్ ఇంపార్టెంట్ సో ఈ ప్రేర్ మీటింగ్స్ కూడా జరగడం వల్ల ప్రకటనలో కూడా కొన్ని తెలుసుకోగలిగినము ఎన్నో నేర్చుకున్నాము ఆత్మీయమైన సత్యాలు ప్రతి కూడా దేవుని యొక్క శువాత ఏ విధంగా చెప్పాలో ఇవన్నీ కేబీపీఎం లో నేర్చుకున్నాము అనేకులకు ప్రోత్సహించి ముందుకు నడిపించడానికి కూడా ప్రయాసపడుతున్నాం అంటే ఈ పని దిగుడు మనకి ఇచ్చిన పని అనమాట ప్రతి పని సంపూర్తిగా నెరవేరుస్తున్నారు హోంవర్క్ ఇచ్చిన వాళ్ళు ముందుకు లీడ్ తీసుకొని రన్ చేపిస్తున్నారు క్యాచర్ లెక్క వాళ్ళే కానీ స్వరజన్న వాళ్ళు ఇంకా శ్రావణ బ్రదర్ అంతకు ముందుకు నడిపించిన వాళ్ళు బ్రదర్స్ రవి అన్న చంద్రశేఖర్ అన్న బ్రదర్ వీళ్ళు ఎప్పటి నుంచో నడుచుకుంటూ వచ్చినారు ఈ లీడ్ తీసుకురావడం ఎందుకంటే ఇది ఆగిపోవడము ఇష్టం లేదు ఎవరికి కూడా ఇది కంటిన్యూస్ గా రన్ కావాల్సింది ఎందుకంటే ఆత్మీయమైన సత్యం ఎన్నో నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టి ఇంతవరకు రన్ అవుతుంది ఇంకా మీద కూడా రన్ అవుతుంది నేను ఆశిస్తున్నాను మరి దేవుడు ఇచ్చింది సాక్షమం దేవించినేజ్ అందరికీ ప్రేజలో చిన్న ప్రాధం చేసుకొని సాక్ష్యం పంచుకుందాం పరిశుద్ధమైన దేవాన్ని పాదం కొంద నలు స్తోత్రం తండ్రి ప్రభా మరిన్ని ఎన్ని రోజులుగా మేము ఆపకుండా నేను కేబీపీ నుంచి కేబీపీ వరకు మేము నడిపించుకుంటూ వచ్చినందుకు నీకు కొంద నలు స్వత్రం తండ్రి ప్రభా మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం తండ్రి ప్రభా మంచి చెడు నేను ఇసే ప్రభు సత్యమైన వాక్యాలు మేము నేర్చుకొని ముందుకు వెళ్తున్నాం తండ్రి ప్రభా దినదిన ఆహారం మాకు దయచేసినందుకు నీ తండ్రి ప్రభా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం తండ్రి ప్రభా నీ యొక్క పళ్ళకుంటున్నానని మాకు ఇచ్చిన నీకు కొందనవు తండ్రి బాబా నేను అయితే ఎక్కడున్నా ఈజీగా సత్యమైన వాక్యం మేము తెలుసుకోగలుగుతున్నాం తండ్రి నేను ఈ అవకాశం వీరే వాళ్ళకి లేదు తండ్రి బాబా మమ్మల్ని ఏచిపరచుకున్నందుకు నీకు వందనావు తండ్రి నీకు వందనస్తున్నాం బాబా మరి సాక్షి చెప్పబోతున్నాను కదా బాబా దీని నుంచి ఆశీదించం మళ్ళీ ఏ సుఖిస్తున్నానండి అని వేరుకుంటున్నాం అయితే కేబిపిఎం నుంచి మేము ఎల్కేబి ఎల్కేబీబిఎం అని పెట్టుకొని మేము స్టార్ట్ చేసుకున్నాము ఈవినింగ్ నైట్ ప్రేయర్స్ ఫస్ట్ రవాణా పప్పన్న అప్పన్న జాన్ బ్రదర్ వాళ్ళు స్టార్ట్ చేశారు మెల్లగా మమ్మల్ని పిలిచినారు బ్రదర్ మీరు కూడా రండి మీరు కూడా వాక్యలు చెప్పండి బలపడండి అని వాళ్ళు ఎంతగానో ఎంకరేజ్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళినారు అయితే మేము ఎల్కేబిఎం నుంచి ఒక్కొక్కరు ఫస్ట్ రవాణా తర్వాత అప్పన్న పప్పన్న జాన్ అన్న స్వరాజ్ బ్రదర్ తర్వాత నేను కొన్ని రోజులు నడిపించిన నేను ఒక రోజు బుక్లా రాసుకొని ఎవరు ప్రార్థన ఫోన్ చేసి ఎవరు ప్రార్థన చెప్పాలి ఎవరు వాక్యం చెప్పాలి ఎవరు పాట పాడలో ఎంత టైం కావాలని మేము రాసుకొని ఎల్కేబిఎం నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇన్ని రోజులుగా ఎక్కడ ఆగిపోలే అయితే రవి బ్రదర్ కూడా అన్నారు బ్రదర్ మన ప్రేర్లు స్టార్ట్ చేయడానికి ఆ పనికి వెళ్ళలేదు మనం కంటిన్యూగా వెళ్తున్నాం వచ్చిన రకం ఇద్దరున్నా ముగ్గురున్నా మీరు స్టార్ట్ చేసి అంటే మేము కరెక్ట్ అదే టైంకి ఎల్కేబీపీఎం లో మేము అంత కాల్ వచ్చిన వచ్చిన వాళ్ళందరినీ ఫస్ట్ కాన్ఫరెన్స్ కాల్స్ గా తీసుకునే వాళ్ళం అయితే అది టైం ఎక్కువ పడుతుంది అనేసి దాని తర్వాతకి సపరేట్ గా ఎల్కే లాక్డౌన్ కేబిపిఎం గ్రూప్ అని క్రియేట్ చేసేసి నేను స్వరాజ్ అప్పన్న పప్పన్న అందరం రవి బ్రదర్ జాన్ బ్రదర్ అందులో స్టార్ట్ చేసే వాక్యాలు ఎన్ని ఎంతమంది ఎవరికి ఎవరు ఎన్నిమేట్స్ చెప్పాలి ఎన్ని వాక్యాలు ఎంత టైము అట్లా అన్ని పెద్ద పాటు కూడా అన్ని నేర్చుకున్నాం అనమాట ఎందుకంటే వాక్యం అనేది మనందరికీ దినదినహారం కాబట్టి మనకు అవసరం అది లేకపోతే మనం ఉండలేం అట్లా మనం వాక్యం ఎన్ ఎన్నో వాక్యాలు మనం నేర్చుకున్నాము ప్రకటన గ్రంథము కానీ ఇంకా నేనైతే ఫస్ట్ టైం నేను చెప్పింది నా నేను చెప్పినదైతే యోగ గ్రంథం నుంచి మొత్తం అంత మొత్తం నేర్చుకొని చెప్పినా నాకు వన్ అవర్ టైం పట్టింది ఆ చెప్పినా నాకే అర్థం కాలేదో అది దేవుని నడిపింపం కాబట్టి ఇన్ని రోజులుగా నడిచింది కాబట్టి కేబిపేం ఇది ఇంకా ఇది ఇంకా ఆగదు ఆ రోజే ఇంకా ఆగదు ఇది నడుస్తూనే ఉంటది దేవుడు ఎవరి ద్వారా ఒకరి ద్వారా నడిపింపు కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే ఆత్మీయమైన నేర్చుకుంటున్నాడు దేవునికి మనకి ఎన్నో ఆటంకాలు వచ్చినా కానీ ఫస్ట్ ఫస్ట్ మార్నింగ్ జరిగింది తర్వాత ఆఫ్టర్నూన్ అయింది కొన్నిసార్లు ఆఫ్టర్నూన్ జాయిన్ అయినాం తర్వాత మెల్లగా ఈవినింగ్ కంటిన్యూ ఈవినింగ్ ఎంటర్ అందరూ వచ్చేస్తారు ఎయిట్ క్లాక్ స్టార్ట్ చేస్తారుగా మెల్లమెల్ల ఒక్కొక్కరు స్టార్ట్ అవుతు జాయిన్ అవుతుంటారు కాబట్టి పర్లేండి అట్లా మెల్లమెల్లగా మేము స్టార్ట్ చేస్తూ ఒకరు లీడ్ చేసుకుంటూ ఒకరు వాక్యాలు చెప్పుకుంటూ ఒకరు పాట పాడుతూ ఒకరు సాక్ష్యాలు చెప్పుకుంటూ అట్లా మెల్ల మెల్లగా స్టార్ట్ చేసినాం ఒక ఇద్దరు ముగ్గురు అట్లా ప్రేయర్ రిక్వెస్ట్లు కానీ ఎమర్జెన్సీ ప్రేయర్ రిక్వెస్ట్ అవన్నీ స్టార్ట్ చేస్తూ వస్తున్నమాట ఎల్కేబీపీ లో ఎవరు ఎన్ని మిని చెప్పాలి ఎంత టైం ఉంటుందో ఈ టైంకి క్లోజ్ చేసుకోవాలనే మేమంతా ప్లాన్ చేసుకుంటూ అంత లాక్డౌన్ నుంచి మొత్తం నడిపించుకుంటా నేను స్వరాజ్ బ్రదర్ రవి బ్రదర్ పప్పన్న పప్పన్న మీరు కూడా స్టార్ట్ చేయండి వాళ్ళంతా నడిపించిన తర్వాత మాకు ఇచ్చిన అనమాట నా తర్వాత స్వరాజ్ బ్రదర్ అటు ఒక్కరు ఒక్కొక్కరు అందరూ నడిపించండి తర్వాత ఇక మాధురి సిస్టర్ గురించి చెప్పాలంటే తను కూడా మంచిగా వెల్ ప్లాన్డ్ గా అందరికి ఫోన్లు చేసి తనకి ఏమైనా నేను చెప్పినమంటే తనకి ఏమైనా ఇబ్బంది ఉంటే దీపా సిస్టర్ చెప్పినామంటే మీరు కాల్ చేసి హెల్ప్ చేయండి తను ముందుకు తీసుకెళ్ళండి ఎందుకంటే పాపం సిస్టర్కి తెలుగు స్పష్టంగా వచ్చు ఇంగ్లీష్ అక్కడ అక్కడ ప్రాబ్లం అవుతుందేమో భయపడుతుందేమో అనేసి నేను దీపా సిస్టర్ చెప్పేవాడిని తనకు ఎంకరేజ్ అయ్యి కొంచెం ముందుకు తీసుకెళ్ళు పర్వాలేదు నువ్వు హెల్ప్ చే సహాయం చేస్తున్నావు అనేసి ముందుకు తీసుకెళ్ళు అని చెప్పేవాడి సరే సిస్టర్ మంచి సిస్టర్ మంచి నడిపిస్తుంది నాకు నాకు చెప్పింది మెల్లమెల్ల జాయిన్ అవుతూ మెల్లమెల్ల జాయిన్ అవుతూ సరే వాక్యాలు తను కూడా మంచి ఎవరు ఎన్ని ఎన్ని చెప్పాలో అవన్నీ రాసుకుంటే రోజు ప్రేయర్ రిక్వెస్ట్ ఇంపార్టెంట్ ప్రేయర్ రిక్వెస్ట్ అంతా ఈ రోజు వరకు నడిపించిందంటే తన దేవుని ఒక గొప్పదనమాట అయితే సిస్టర్ కూడా ఎంతో బలవాన్ని నేర్చుకున్నది ఎట్లా ఎట్లా చెప్పాలో ఎవరికి ఏ విధంగా ఇవ్వాలో ఎవరిని వాక్యం పిలవాలో రోజు కాల్ చేస్తూ అంటే చాలా కష్టం అప్పుడే మాకే కష్టం అనిపించేది ఇంకా సిస్టర్ కూడా కాల్ చేయాలా తను రోజు అడిగేది వాక్యం చెప్పగలుగుతారా వాక్యం చెప్పగలరా సిస్టర్ని అడిగేది బ్రదర్ని అడిగేది అట్లా అడుగుతూ అన్ని రాసుకొని మార్నింగ్ వరకు పెట్టేస్తున్నా ఏమన్నా అవైలబిల్ లేకపోతే వేర్ అవ్వాలన్నా అట్లా అట్లా ఈ ప్రేర్స్ అన్ని కంటిన్యూగా చైన్ గా వస్తుంది కాబట్టి ఈ చైన్ బ్రేక్ కాదు ఇంకా ముందు ఇంకా నడుస్తుంటది ఎంత కాలమైనా నడుస్తుంటది ఇంకా దేవుడి యొక్క చిన్న సాక్షిని దేవుడి చిన్న థ్యాంక్ యూ అమ్మా అక్క మీరు పంచుకోగలుగుతారు అక్క అన్నా మీ వాయిస్ వినిపించలేదన్నా హలో సిస్టర్ నా వాయిస్ వినిపిస్తున్నా అన్న ఇప్పుడు వినిపిస్తుంది సార్ వినిపిస్తుందన్నాస్తున్నారు మీకు అందరికీ శుభా వందనలు ఈరోజు పదిహేనవ వందల రోజుల్లో ముగింపుకు మనం వచ్చినాం కాబట్టి ముఖ్యంగా ప్రభుకి వందలు చెప్పి చూస్తున్నాం దాని తర్వాత మన మధ్యలో ఉన్న లీడర్స్కి ఎంతో ఆసక్తితో సమయానికి దాన్ని నడిపించడం ఎంతో మంది లీడర్స్ మారడం మనం చూసినాం గతంలో విజయ్ బాబు దానికి ముందు Bhaskar, Vijay Bhaskar, విజయభాస్కర్ తర్వాత విజయబాబు దాని తర్వాత చక్రవర్తి దాని తర్వాత రవి బ్రదర్ దీర్ఘకాలం దాని Sister, క్యాథరిన్ సిస్టర్ వచ్చింది దాని తర్వాత ఇప్పుడు మాద్రి సిస్టరు ఇంతమంది ఆధ్వర్యంలో కేబీపీఎం నడిచిందంటే ఖచ్చితంగా ఇది లీడర్స్ని అనుకోవడం కూడా పరిశురాత్ముడి అనేసి మనం అనేక పర్యలు జ్ఞాపకం చేసిన నేను ముగ్గురు సాక్షుల ద్వారానే దేవుడు తన యొక్క సంకల్పాన్ని స్థిరపరుస్తుల నుంచి ఎన్నిసార్లు చూపించిన బ్రదర్ మళ్ళీ ఇట్లా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్రోత్సహిస్తే కరెక్ట్గా ఉంటుంది మనకు తెలుసు ఏడత ఉండేవాళ్ళు రెగ్యులర్గా చేసేవాళ్ళు అటెండ్ అయ్యే వాళ్ళు అయితే ఎందుకంటే వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు సడన్లీ కొత్త వాళ్ళం పెడితే వాళ్ళకి తెలియదు కాబట్టి ఇది ముఖ్యంగా ఇది యుద్ధం ఇది ఆత్మీయ పోరాటము దీని ఆపణికి సహితాన్ని చూస్తూ ఉన్నాడు ఇది ఆరంభించినప్పటి నుంచి అన్ని కష్టాలు మనుషులకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య రావడం కొందరు చాలా ప్రోత్సాహకరంగా ఉండి దాని తర్వాత సిగ్ అయిపోవడము మాయమైపోవడము ఈరోజు వరకు కూడా అట్లా చేయకుండా పోవడం ఇది ఒక ఆశ్చర్యమైనది ఎందుకంటే ఇది కళ్ళం అంటేనే కదా తొక్క తొక్క పోవాల్సిందే విత్తనంగా మారాల్సిందే కాబట్టి విత్తనంగా మారాలంటే నువ్వు ఆ తొక్కుడుకు అలవాటు పడాలా కాబట్టి ఆ అలవాటు లేని వాళ్ళంతా ఆటోమేటిక్గా మాయమైపోయినారు ఇ నుంచి చాలామంది వెళ్ళిపోయినారు అందరు కాదు సరే ముఖ్యంగా ఏంటంటే నేను వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నాను ఈ విషయాలు ముఖ్యంగా నేను నేర్చుకుంది ఏంటంటే వయంసీలు ఉన్నప్పుడు కూడా ఈ రికార్డింగ్స్ వేస్ట్ కావద్దు ఎన్నో వాక్యాలు వేస్ట్ అయిపోతుంటాయి ఒక అది వన్ వన్ యూ వన్ టైం యూజ్ అంటాం అంటే ఒకసారి నువ్వు స్టేజ్ మీద వాక్యం ప్రకటించడం అంటే అది స్వీకరించిన వాడికే రాసుకున్న వాడికే దాని తర్వాత అది పోయినట్టే మాయమైపోయినట్టే కానీ అట్లా కావడానికి వీల్లేదు అన్న ప్రేరేపణ నాకు టూ థౌసండ్ వచ్చింది టూ థౌసండ్ ఎయిట్ నుంచి వరకు నైంటీ వాక్యాలనే రికార్డింగ్స్ ఉన్నాయి పైగా ప్రతి ఒక్కరి బ్రదర్ సిస్టర్స్ అందరి రికార్డింగ్స్ ఉన్నాయి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రికార్డింగ్స్ అన్నీ ఇంటర్నెట్లో స్ప్రెడ్ అయిపోతాయి ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయినాయి కొన్ని సంవత్సరాలు ఎందుకు ఈరోజుకి ప్రపంచం అయితే స్ప్రెడ్ అయిపోయింది ఎక్కడెక్కడి నుంచో వింటారు తెలుగు వాళ్ళు చాలా లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఎంతో ప్రయత్నించా కుదరలే తమిళ్లా స్టార్ట్ చేద్దామని ఎంతో ఆసక్తి నాకు ఎందుకంటే మన మధ్యలో తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇద్దరు ముగ్గురు వాళ్ళు తను ఎంతో ట్రై చేసినా కానీ కుదరలే వాళ్ళు ప్రోత్సహించలేదు చివరికి తర్ తమిళ్ళలోకి తర్జుమ జేమని ఒక సిస్టర్ని ఇంతగానో ప్రోత్సహించిన ఆమె కూడా చివరికి విడిచిపెట్టేసింది సరే అది ఇంకా ప్రభు పిలుపు కాదని నేను అనుకుంటా కానీ ఈరోజు వరకు మటుకు ఎన్నెన్నో విషయాలు నేర్చుకున్నా తర్వాత ఈ ఇంటర్నెట్లో వీటన్నిటిని పెట్టాలంటే బహు ఖర్చు కొన్ని వేలు లక్షలైతాయి సంవత్సరానికి ఇంటర్నెట్లో వెబ్సైట్లో పెట్టాలంటే కానీ దేవుడు నాకు జ్ఞానం ఇచ్చిండు టెక్నాలజీ యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ ఎట్లయితే చకచక చక్క పనిచేస్తారో వాళ్ళలాగా నాకు ఆ జ్ఞానం ఇచ్చింది దేవుడు ఇంటర్నెట్ టెక్నాలజీస్ మీద యూట్యూబ్ వీడియోస్ చేయడం నేను దగ్గర దగ్గర అరవై వీడియోస్ పెట్టింది నేను లాక్డౌన్లో చాలా వీడియోస్ పెట్టినా అసలు ఎంత కష్టం ఉండడదో నేనే రికార్డింగ్ చేసుకోవాలా నేనే బ్రాడ్కాస్ట్ చేసుకోవాలా నేనే క్లీనింగ్ చేసుకోవాలా అసలు నాకు ఏ సహాయం లేకుంటే ఏ టెక్నాలజీ అయినా కానీ నేర్చుకున్నా నేను రిపేర్ది ఏంటంటే కేబీపీఎంలో నువ్వు బాగా నలగకపోతే ను ఆయన చేతిలో వాడబడవు నేను బాగా నలిగినని నేను అనుకుంటా ఇంకా నలగలని ఆశపడుతున్నా అందుకే నేను ప్రార్థన చేసేప్పుడు కూడా నన్ను ఇంకా బ్రేక్ చేయబడవు నువ్వు పొందిన ఆ యొక్క దెబ్బలు నేను రుచి చూడాల నా లైఫ్లో అవి ఆ బాధ వేదన నాళ్ళ నుంచి పోవడానికి వెళ్ళేది నేను ఎట్టి అనుభవించడానికి వెళ్ళేది అని నేను ప్రేయర్ చేస్తే ప్రతిరోజు బ్రేక్ మీ స్కౌర్జి మీ అని ప్రార్థన చేస్తా ఆ స్కౌర్జింగ్ అంటే కొరడా దెబ్బలు తినడం అన్నట్టు ఆయన అగ్ని మనము కాలిపోతుండాల మనలో ఉన్న చెత్తా చెదరం అంతా కాలిపోతుండలా అది నా ఆశ అన్నట్టు అప్పుడే కానీ నువ్వు ఆత్మీయ స్థితిలో ఉన్నత లెవెల్కి ఎదగలేరు ఏ రోగాల్ని దగ్గర కాలిపోతాయి దేవుని అగ్నిని మీదకి వచ్చినప్పుడు అవి ఏముండవు కాలిపోతాయి దుష్ట శక్తులు కాబట్టి ఈ రోజు వరకు ముఖ్యంగా క్యాథరిన్ సిస్టర్ టైంలో నేను రెగ్యులర్ గా సరే ముఖ్యంగా ఏంటంటే ఈ పదిహేను రోజుల రికార్డింగ్స్ అన్ని నేను విన్నా మ్యాక్సిమం తొంభై తొమ్మిది ప్రోగ్రామ్స్లో నేను రెగ్యులర్గా అటెండ్ అయినా ఒకవేళ ఈవినింగ్ పూర్తికి ఇక్కడ నేను దూర ప్రాంతంలో నుండి వాక్య పరిచయలో పోయినట్టే పోయి ఉండకుని బట్ వచ్చినాక వాటికి కంపల్సరీ రికార్డింగ్ విన్నట్టుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విని ఎడిటింగ్ చేసి వాటి అన్నిటినీ అప్లోడ్ చేస్తున్నాను ఇంతవరకు అది ఒక్కటే కొంచెం కష్టతరమైన అన్నిటికెళ్ళ కేవీపీఎంలో నడిపేయడం పర్లేదు టైంకి నువ్వు సమయం త్యాగం చేసుకొని మదర్ సిస్టర్ చిన్న చిన్న పిల్లలు అయినా కానీ బలహీనతలు ఉన్నా కానీ బలవంతులుగా బలవంతురాలుగా దాన్ని నడిపించేది ఇది కొంచెం కష్టమే కానీ ప్రభుకి సమస్తం సాధ్యమే ఎందుకంటే మనలో ఉన్నవాడు వాడిని నడిపించేవాడు కాబట్టి ఇంతవరకు క్యాథరింగ్ సిస్టర్ విషయంగా చూస్తే కూడా ఆమె ఎంతో ఆసక్తితో కరెక్ట్ టైంకి లాగిన్ అయ్యేది కరెక్ట్ టైంకి అందరినీ ఆహ్వానించేది మాదిరి సిస్టర్ అయితే ఇంకొక ఐదు నిమిషాల ముందే లాగిన్ చేసాడుది లాగిన్ చేసేది కొత్త వాళ్ళని పరిచయం చేయించింది మన ప్రేరేపణ అదే ఇతరులను కూడా నడిపించాలా అది నేను గమనించిన ముఖ్యంగా నేను ఎట్లా లాభం పొందినంటే క్రొత్త క్రొత్త విషయాన్ని నేను నేర్చుకోవాలా అన్న ఇంకా అధికమవుతానండి రోజు రోజుకి ఇరవై సంవత్సరాల క్రితం చెప్పిన వాక్యాలు కూడా క్రొత్తనాయి నాకు కానీ అక్కడికి నేను సరిపించుకోలేదు ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలా ఆత్మ ఏబీపీ ఉందని నేను గ్రహించగలిగిన కొన్నిసార్లు ఇప్పుడు దిలీప్ బ్రదర్ కానీ పరశుధరావు బ్రదర్ కానీ రవి బ్రదర్ కానీ అదే రీతిగా మన శ్రవణ్ కొన్నిసార్లు చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది డప్పు దిలీపే కానీ వీళ్ళు చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది రూపజ్ బ్రదర్ కానీ స్వరాజ్ గారు కానీ ముఖ్యంగా నతానియల్ బ్రదర్ గురించి చెప్పాలండి ఆయన ఆశ్రయం వెరీ షార్ట్ టైంలో వచ్చింది ఆయన సేవకి కానీ ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆత్మలో ప్రతి ఒక్కరి బలతలు ఉంటాయి ఆ బలనేతలన్నిటినీ పడవు మనకు చూపిస్తుంటాడు కానీ వాటిని చూసి దుఃఖపడం మనం బలహీనుడు బలవంతుడు కావాలా నువ్వు ఆదర్శిస్తారు నెక్స్ట్ లెవెల్ సేవ్ అయ్యిందంటే స్టేజ్ మీదకి పోయి ఇప్పుడు మాట్లాడాలా ఇంతకాలం తెర వెనుక మాట్లాడింది ఇక మీద లీడర్షిప్ ముందుకుండి తీసుకొని పరిచర్యలు అన్నిట్లో నడిపించాలా ఎవరికి ఎటువంటి తలాంతులు మనకు తెలియదు నేను అనేక పర్యాలు చెప్తుంటాను నాలో అన్ని తలాంతులు లేవు నీలో అన్ని తలంతులు లేవు కానీ మనందరిలో అన్ని తలాంతులు నైన్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉన్నాయి ఇందాక రవివ్ర గారు చెప్పినట్లు ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ మనలో ఉంది నేను చూసినా అంటాడు కదా నేను కూడా చూసిన అంటే అది తెలుసు కాబట్టి చూడగలిగినాను తెలవని వారికి తెలియదు అది ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ అంటే ఏందనండి ఐదు రకాల పరిచర్యలు అవి పరుషురాత్ముడు ఒక్కటే కానీ పరిచర్యలు నానా విధములు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎందుకంటే అన్ని ఒకటే చేయలేడు అన్ని నేనే చేయాలంటే అలిసిపోతాను నిజంగా సరిపోదు ఇప్పుడు రికార్డింగ్ విన్నాక దాన్ని ఎడిట్ చేయాలంటే కనీసం ఫార్టీ ఫైవ్ పడుతుంది నాకు ప్రతిరోజు ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండ్ మొత్తం వినాల మీరు చెప్పిన వాక్యాలన్నీ లైవ్ వినడమే కాకుండా రికార్డ్ ఎడిట్ చేశాడు వింట రెండుసార్లు వింటా నేను వాక్యం నా దాని కొంతమంది రెండు సార్లు వాక్యం కాబట్టి ఆ రీతిగా ఈ వాక్యమే నన్ను జీవింపజేసింది ఈ వినడం వలన ఏం జరిగిందంటే నాలో విశ్వాసము పరిపక్వం చెందింది నెక్స్ట్ లెవెల్స్కి పోగలిగిన నేను ఇప్పుడు వింత రకమైన దురాత్మలు ప్రధానులు వచ్చి కొట్లాడుతున్నారు నాతో అప్పుడు లేకుండా అప్పుడు ఏవో చీక అపవిత్ర ఆత్మలు చవి వెంటాడీ వాటిని తరవడానికి ప్రయాసపడటం కానీ ఇప్పుడు ప్రధాన ఆత్మలే వచ్చిపోతున్నాయి కోట్లాడికి నిన్న దినం నా ఆత్మని మధ్య ఆకాశం వరకు నేను ఎంతగా మాట్లాడికి నోరు గట్టి మూసేసినాయి ఊపిరానియకుండా చేస్తున్నాయి కానీ నోట్ల నుంచి ఏసు అనే పదవు రానీయకుండా చేస్తున్నాయి గద్దిస్తున్నా మిమ్మల్ని అందరినీ శపిస్తున్నా మరణమగునంతగా అని అంటే ఠక్కున పడిపోతాయి కానీ రాణి కూడా నోరు పట్టుకున్నాయి అప్పుడు నేను ఒక్కసారి ఫైర్ అన్న నంతే డప్పుల నుంచి కింద అటువంటి ఆత్మీయ అనుభవాలోనికి నేను పోగలుగుతున్నానంటే మీకు తెలుస్తుంది ఇప్పుడు ప్రధాన దయాలు అవి ఎంతగా శ్రమ పెడుతున్నాయి నన్నే కాదు మిమ్మల్ని అందరినీ పెడతాది ఎందుకంటే మీ ఆత్మీయ లెవెల్స్ ఎదిగిపోయింది ఇంకా దీని తర్వాత మీరంతా వెళ్ళిపోవాలి ఇంకా నేను అనేక పర్యలు చెప్తుంటా ఏబీపీఎంలో పెద్ద గుంపు ఉండాలని చెప్పుడు మనం అందరూ వెళ్ళిపోవాలా మీరు మీరు రకరకాల ప్రాంతాలకు వెళ్ళి అనేకలన్నీ ప్రభుత్వత నడిపించుకుంటూ పోవాల అదొక్కటే మన పిలుపు లోపల ఉన్నవాడిని బలపరచాలా బయట ఉన్నవాడిని లోపల తీసుకొని రావాలా ఇదే మన ద్వారపాలకుని జీవితం కాబట్టి ఇంతవరకు ప్రతి ఒక్కరూ ఈ కేపిఎంలో దగ్గర దగ్గర ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ ఉన్నారు అన్ అన్ యావరేజ్ ఒక టువెల్వ్ మెంబర్స్ రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటారు తక్కిన వాళ్ళు కూడా రెగ్యులర్గా అటెండ్ కావాలి కానీ ఫిఫ్టీ మెంబర్స్ ఒకరోజు ఎప్పుడైనా అటెండ్ అయితే మనము ఈ స్కైప్ అకౌంట్ ఒక వన్ ఇయర్కి కొనేస్తాం ఇప్పుడు మనం ఫ్రీది వాడుతున్నాం వన్ ఇయర్కి కొనేసుకోవాలంటే క్రొత్త మెంబర్స్ని మనం ప్రోత్సహించాలి పాత వాళ్ళని కూడా ప్రోత్సహించాలి రెగ్యులర్గా రమ్మని ఎవరైతే రాలేకపోతున్నారో రమ్మని మనం ఆహ్వానించాలా ఇది మన బాధ్యత మనం ఆహ్వానిస్తూనే ఉండాలి మన బాధ్యత ఏ ఆ బ్రదర్ రాడు బ్రదర్ ఆ సిస్టర్ రాడు బ్రదర్ అట్లా అనడానికి వీలైదు ఇవన్నీ శారీరకమైనవి కాబట్టి ఇది ఆత్మీయ పోరాటం కాబట్టి వాళ్ళ ఆత్మని అగ్నిలో నుంచి బయటకు లాక్కొని రావాల అదే మన పరిచర్య కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చినా మీకు అందరికీ ముఖ్యంగా మాధురి సిస్టర్కి వదనాలు ప్రభుకే సమస్త జ్ఞానత మహిమ చెల్లించుకుంటున్నాం రేపటి దీప సిస్టర్ దీన్ని కొనసాగిస్తారు కాబట్టి మనం అందరం ప్రోత్సహిస్తాము అదే రీతిగా దీపశిస్తలు కూడా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించండి కృత వారిని పరిచయం చేయండి జాగ్రత్తగా అందరి గురించి మీరు ప్రార్థించి నడిపించండి అలాంటి కురుబాని ప్రభు మరికి అందరికి అనుగ్రహించాలా అందరికీ షేర్ చేసుకుంటారా నేను లాస్ట్ ఇయర్ జానియర్ నుంచి కొత్త పర్ వన్ ఇయర్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ ప్రతి నెల నేను రెండు సార్లు వాక్యం పచ్చుకోవడానికి పాటల ద్వారా నేను మాట్లాడుతున్నాను సాధన ద్వారా సమీపించడానికి వాళ్ళ నాకు ఆ స్కూల్ జాబ్ మానేసి ఇంటికి తర్వాత నేను హైదరాబాద్ చెప్పాను ఖాళీగా అనుకున్నాను కానీ దేవుడు నాకు ఒక పని ఇచ్చింది ఈ జాబ్ నేను సక్సెస్ఫుల్ గా చేయాలని కొత్త నేను ఇంకా నేర్చుకుని కొత్త వాక్య ఇంకా కొత్తదనం కొత్తదనం వాక్యం ద్వారా ఇంకా ఎదగాలని చివరికి నేను ఎదిగించి చనిపోడు నాకు తెలుసు ఎందుకంటే వాక్యంలో ఎన్నో గొప్ప ఉన్నాయి మనం తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది నేను గ్రహించిన తర్వాత బైబిల్ ధ్యానం చేయటము కొత్త బైబిల్ చడివి డీప్ గా అంత నాకు దేవుడు కొత్తగా మాట్లాడుతున్నారు చివరికి బైబిల్ కంప్లీట్ చేసినా కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా చదువుతున్నట్టు అనిపిస్తుంది దేవుడి కృప ఈ యొక్క అవకాశం బట్టి తీవ్రకి వందనాలు ప్రభు ప్రతి ఒక్కరిని నడిపించుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు పశుద్ధాములు ఎదుగుతున్నారు కాబట్టి ప్రభుకి వందనాలు కృతజ్ఞత సాక్ష్యం ఇంకెవరైనా శివన శిస్టమ్ మీరు ఏమన్నా షేర్ చేసుకుంటారా సాక్ష్యం చెప్పండి సార్ అన్నా సాక్ష్యాల నిమిత్తం ప్రే చేసేసి బ్లెసింగ్స్ ఇచ్చేయండి అన్నా పరశుద్ధర ఒక తండ్రి వందరాల నైనా ప్రభా ఇంతవరకు ప్రభా మీరు మీకు వందరాలు ప్రభా ఇది మళ్ళీ మనుషుల వల్ల కలిగింది కానే కాదు కేబిపీఎం అనేది మీ ద్వారా మాకు కాబట్టి నేను మేము ఏమార్థంగానే దీన్ని మేము ప్లాట్ఫామ్ ని వాడుకుంటున్నాం మిమ్మల్ని గనపరుస్తాం మేము మిమ్మల్ని కీర్తిస్తాం మీ నీతి సత్యాన్ని సమాజంలో ప్రకటిస్తాం ఆ తీర్మానంతో చెప్పబడ్డ ప్రతి సాక్ష్యాన్ని కాపాడండి ఆశీర్వదించండి వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించండి ముఖ్యంగా ప్రభు మరణం అసాధ్యం కాబట్టి నైనా ఆ ఈ మధ్య మీరు మాకు బయలుపరిచినారు కాబట్టి మీ యొక్క మరణ భూస్తాపన మరణం మీద విజయం పొంది ఆ విజయాన్ని మా చేతిలో పెట్టినారు కాబట్టి మేము ఇంకా భయపడం ప్రభు దేని విషయంలో చింతించాం ధైర్యంగా ముందుకు వెళ్తాం అటువంటి కృపా భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం విశేషంగా ప్రతి చీకటి దురాత్మ శక్తులను గద్దిస్తున్నాం ప్రతి ప్రధానాలను మీ ప్రాంతాలు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ఏ కృష్ణ అన్న అది మీరు అధికారం ఇచ్చినారు అవి మా స్థానాలు మేము వాటిని ఆక్రమించుకుంటున్నాం మీరే నడిపించండి ముఖ్యంగా మా మధ్యలో ఉన్న బ్రదర్స్ కొంతమంది దీర్ఘకాలంగా బాధను అనుభవిస్తున్నారు వేదన అనుభవిస్తున్నారు రోగాలను అనుభవిస్తున్నారు ప్రభా వారికి మేము సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ఏ మంత్రాలైతే వాళ్ళని పట్టిపెట్టిస్తున్నాయో ఆ మంత్రాలు ఆ మంత్రగాండాన్ని పోయి చుట్టుకొని వారిలో భయం గుర్తించాలో వారి చేతులు కాలిపోవాలో ప్రభావ వీళ్ళు దేవుడు గొప్ప దేవుడిని వాళ్ళు సాక్షిచ్చి మార్పు పొందాలా ప్రభా అటువంటి తన మరియు విశేషమైన కార్యం జరిగించి అబ్రదర్స్ అందరినీ సిస్టర్స్ని తిరిగి లేవనెత్తి గొప్ప సేవకులు నడిపించమని రాత్రి మాకు మందిరం గురించి వేకం లేపుడు లేచి సహాయపడమని ఏసు పరిశుద్ధ నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన పరమైన ఏసు క్రీస్తు కృప సమాజ నడిపింపు మనందరికీ శాతాకాలం తోడం గాక ఆమె అందరికి ప్రైజ్లాడు ఒక్కరి